అంటేనా మహాశివరాత్రి ఆ ఒక్క పైగా మూడు వందల అరవై ఐదు రోజులు చేసే పనిలే ఆ ఒక్క మహాశివరాత్రి నాలుగు ఆకులు బట్టికెళ్ళి శివుడి మీద వేసేసి ఓ చెమ్ములు నీళ్లు పోసేస్తే ముందు కదా ఎందుకు ఇచ్చిన గొడవ అంతా అది దేంతో కూడుకున్నప్పుడు కర్మతో కూడుకున్నది కాబట్టి కర్మ ముక్తినివ్వాలదు చేత కదా మరి అర్థమైతే కర్మ జ్ఞానాన్ని జ్ఞానం వల్ల మాత్రమే నువ్వు అహాని పోగొట్టుకోగలుగుతావు జ్ఞానం వల్ల మాత్రమే అహాని నిరసించడానికి వీలవుతుంది కాబట్టి జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి కలుగుతుంది అమృతత్వం మిగిలినవన్నీ జ్ఞానం రావడానికి సహాయపడతాయి కాబట్టి చెయ్యాలా వద్దా నీకు ఆసక్తి ఉంటే చెయ్యాలి అంతేమండి మన కర్మలన్నీ ఎందుకు ఎన్ని రకాల కర్మలు చెప్పారు నిమిత్త కర్మ నిత్య కర్మ నిమిత్త కర్మ విశేష కర్మ కర్మలు ఆచరణ ఆచరణను అనుసరించి మూడు భాగాలుగా విభజించారు ఒకటేంటి నిత్యకర్మ అంటే నీ దేహాదులను శుభ్రపరచుకోవడం దేహాదులను పోషించుకోవడం దేహాదులను రక్షించుకోవడం ఈ దేహంతో నిలబడి ఉన్నందుకు భగవంతుడిని పూజించడం ఈ పూజించడం అనే కార్యక్రమం రోజు కార్యక్రమం కాబట్టి అది నిత్యకర్మ అండి నిమిత్తకర్మ కొన్ని పనులు నిమిత్తంగా వచ్చినప్పుడే చేస్తాం జాతక కర్మ చేయాల నామకరణం చేయాలా వద్దా ఎప్పుడు చేస్తావు నిమిత్త కర్మ ఆ సందర్భం వచ్చినప్పుడు చేసే అంతేనా కదా అంత్యేష్ఠి చెయ్యాలా వద్దా ఎవరైనా చనిపోయారండి ఏం చేయాలి మరి కర్మ చేయాలిగా చనిపోయిన అంత్యేష్ఠి అది కూడా నిమిత్త కర్మ ఆ సమయ సందర్భం వచ్చినప్పుడే చేస్తావా పని అది నిమిత్త కర్మ విశేష కర్మ విశేష కర్మ అంటే మహాశివరాత్రి శివరాత్రి జాగారం చేయాలి శివనామస్మరణతో రోజంతా ఉండాలి శివారాధన చేయాలి అది విశేష కారణం చెయ్యాలి దేని కొరకు చేస్తున్నావు ఇది ముఖ్యం దాని ద్వారా నువ్వు రాబట్టుకోవలసినటువంటి జ్ఞానం కోసమే చేస్తున్నావు అన్న ఎందుకు అబ్బా ఆకలి తీరడం ఒక భాగము దాంట్లోనే నీకు శక్తి కలగడం రెండవ భాగము దాంట్లోనే విషయాకాంక్ష మూడవ భాగం ఇది తింటే బాగుంటుంది ఇలా తింటే బాగుంటుంది ఉందా లేదా ఈ రెండు లక్షణాలు పని చేయకుండా తినేస్తున్నావా ముందు ఏం పని చేస్తున్నాయి ఈ రెండు పని చేస్తున్నాయో ముందు చెప్పిన రెండు పని చేస్తున్నాయా ఏదోటి తినాలి కదా బాబుతో మొదలు పెట్టావు కదా కదా ఏదోటి తినాలి కదా బాబు అన్నప్పుడు అక్కడ ఆగావా ఆగల ఏం చేసావు దానికి శక్తి ఉండాలి రెండో లక్షణాన్ని జోడించావు ఏదోటి తినమంటే గడ్డి తింటాం ఏమిటి తినం కదా ఏం తింటావు నీకు శక్తినిచ్చే పదార్థాలనే తీసుకుంటావు సరిపోయి అక్కడ సరిపెట్టుకోవచ్చు కానీ అక్కడ సరిపెట్టుకుంటే సామాన్యం ఏం చేసేదానికి ఎలాగైతే బాగుంటుంది ఎలాగో తింటురా ఎలాగో అన్నం తినాలి కదా అదేదో కాస్త అంత పులిహోర చేస్తే బాగుంటుంది అది ఇంకా కొద్దిగా అలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది దానికి ఎడిషన్స్ అనమాట కాబట్టి అక్కడ ఏమైంది ఇప్పుడు ఆయా విశేషణాలు వచ్చి చేతిని అర్థమైందంటే కర్మే ఇప్పుడు ఏమైంది విశేష కర్మంగా మారిపోయింది యనా అలా కనకూడదు ఆహారాన్ని ప్రసాద బుద్ధితోనే భుజించాలి ఏం తింటున్నావో తెలుసుకోకుండా భుజించాలి కూర తింటున్నావా పప్పు తింటున్నావా పక్కన తింటున్నావా అని గుర్తించకుండా తినాలి ఎలా అన్నీ కలుపు తినేయాలి అది అర్థమైందండి అన్నీ కలుపు తినేస్తే అన్ని రుచులు ఒక దాంట్లో వచ్చేస్తే రావా రావాడి దాంట్లో బయట పడాలంటేనే ఆ రుచి అన్న బలమైనటువంటి కాంక్ష మనలో ఉంటుంది ఆ అది కూడా ఒక కోరిక అలాగే తినాలి మేము అలాగే తిన్నాం కావాలంటే చూడండి అలాగే తింటే ఎప్పుడు అన్ని కలుపునే తినేస్తే ఇప్పుడు హోటల్లో కూడా అలాగే తినేస్తాయి అది అన్ని తలుపు తినేస్తే నువ్వు సాధకుడు అవుతావు లేకపోతే అవన్నీ భగవంతుడి అసలు ఎవరికైనా ఎలా పెడుతున్నావు అన్ని అక్కడ ఒకే ప్లేట్లో ఒకసారి పెట్టావాసారే పెట్టావా కలుపు తినేసారత్ అక్కడ నువ్వు గుర్తించకుండా ఉన్నావా అన్నావా ఎట్లా చెప్పాము నీకు గుర్తించే లక్షణం ఉంది కాబట్టి కలుగు తినమంటున్నావు ఏమంటే నేను అసలు ఏం తింటున్నానో నాకు తెలియకుండానే తిన్నానండి చెప్పాలి అలా అలా ఉండటం వలన నీవు నీ జీవుహ అనేటటువంటి జ్ఞానేంద్రియాన్ని అధిగమించే శక్తి పొందుతావు లేకపోతే నువ్వు గుర్తిస్తున్నావు ఏమండి కొద్దిగా స్వీట్ వేస్తారా అని అడిగావా లేకపోతే ఏదో ఒకటి అన్నా మరి అప్పుడు ఏంటో గుర్తించావు అది ఇంకొక విధానం రెండవసారి మారడగాకుండా తినాలి రెండవసారి తినాలి సాధకుడు ఓసారి పెట్టించుకోవడంతోనే సరిపెట్టేసియాలి ఎంత పెట్టించుకోవాలి దానికి కూడా నియమం ఉంది అన్నమాట నియమం ఉంది దానికి కూడా నియమం ఉంది ఎక్కడైనా సరేనండి ఎప్పుడైనా సాధకుడు కదా మారిపోతామే ఉంటా ఉన్నా కాబట్టి ఒకసారి సాధకుడైన వాడు మామూలు భోగి అయ్యే అవకాశం లేదు అందువేనండి భోగి అంటే ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు తినేసేవాడు అందుకే ఎన్నిసార్లు త్రేంచాలి నేను తినేటప్పుడు త్రేణు ప్లొస్తా నీ పొట్ట నీకు ఇండికేషన్ చూపెట్టి చెప్తూ ఉంటాయి ఎందు త్రేణుపుల చే ఆగితే యోగివి ఫస్ట్ త్రేణుపునక నువ్వు ఆహారాన్ని లిమిట్ చేసుకోగలిగినవాడు యోగి రెండవ త్రేణుపు కూడా తినేవాడు భోగి మూడవ త్రేణులు వచ్చేంత వరకు తినేవాడు రోగి నాలుగు త్రేణులు వచ్చే వరకు తినేవాడు అధమాధముడు అట్లా ఉండదు అసలు కంపల్సరీ ఉండి గమనించడం అనమాట యుక్త ఆహార విహార్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నావోధస్యోగోభవతి దుఃఖాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా ఎక్కడి నుంచో రావడం లేదు నీ ఆహార విహారాదుల నుంచే నీకు దుఃఖం వస్తుంది నాకు ఫలానా వాడి వల్ల దుఃఖం వచ్చింది ఫలానా దాని వల్ల దుఃఖం వచ్చింది ఫలానా విషయం వల్ల వచ్చింది ఫలానా పదార్థం వల్ల వచ్చింది అంత అసత్యం కేవలం నీ యొక్క ఆహార విహారాదుల వల్లనే నీకు దుఃఖం కలుగుతుంది అని భగవద్గీతాచార్యుడు చెప్పాడు అందమైన కాబట్టి ఆయన ఏం చెప్పాడు తినగలిగే శక్తిని నాలుగు భాగాలు చెయ్యి తినగలిగే శక్తిని నాలుగు భాగాలు చేయి అందులో సగ భాగాన్ని అన్నంతో నింపు మిగిలిన పావు భాగాన్ని నీటితో నింపు మిగిలిన పావు భాగాన్ని గాలి కొరకు వదిలిపెట్టు అని చెప్పాడు ఎవరికి సామాన్య సాధకులకి అంటున్నాండి రాజయోగ సాధకులు ఉన్నారనుకోండి రాజయోగ సాధకులు పావు వంతు అన్నం పావు వంతు నీళ్లు తాగాలి అర్థభాగం గాలికి వదిలి అంటే మేము మాకెట్ట తెలుస్తుంది అండి ఇదంతా అని అనుకోవచ్చు ఈ నాకు ఇట్లా అంత ఇదిలా ఫ్రీగా స్వేచ్ఛగా కదలాలి ఎప్పుడైనా సరే నువ్వు అన్నం కన్నా కానీ ఏ స్థితిలో అయినా ఇది ఈ వెనక్కి ముందుకి ఫ్రీగా స్వేచ్ఛగా కదలాలి అలా చూసుకోవాలి మన మామూలుగా ఎలా తింటావు ఆ అదే చెప్పేదండి తినగానే పడుకోవాలి తినగానే లేవలేకపోవడం మొట్టమొదట మొదటి సమస్య తినగానే లేవలేకపోవాలి అది ఎంతగా బరువుగా తినేస్తున్నాయా అనేది జ్ఞానమైనా లెక్కేసుకోండి కాబట్టి మనం ఎవరు యోగ సాధనకి పనికి వచ్చేవాళ్ళని బాధ యోగానికి పనికిరాని వాడు జ్ఞానానికి ఎంత వస్తాడు మారాలండి మారతారనే చెప్తున్నాం ఇంత విశంగా అక్కడ లేకపోయినా ఆ గొడవ గురించి చెప్తున్నాను కాబట్టి కర్మ అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది అన్నం తినడం కూడా కర్మే గాలి పీల్చడం కర్మే గాలి ఎట్లా పిలవాలయ్యా గాలి పిలిస్తే ఇది లోపలికి పోవాలి ఇప్పుడు గాలి పిలిస్తే ఎక్కడ పోతుంది అదే అదే అదే అదే అంటే ప్రతిదానికి లక్ష్యాన్ని బట్టి చెప్పడం అవుతుందన్నమాట అర్థమేందండి జ్ఞాన లక్ష్యంతో చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నాభీ కంధం బయటకు ఉండకూడదు ఇది ఎప్పుడు వెనక్కు ఉండాలి సిక్స్ ప్యాక్ అవసరం అది అనవసరం మనకి అది విశేషం సిక్స్ ప్యాక్ విశేషం మనకెందుకు వేస్ట్ అది దానివల్ల శారీరక దారుఢ్యం పెంచుకుంటుంది కానీ అది కాదు మన ఉద్దేశం ఎప్పుడు ఈ నాభీ కంధం ఎప్పుడు ఇట్లా ఉండాలి గాలి తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్తుంది మాట్లాడేటప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉండాలి ప్రధానం అదే అనమాట అందుకు చెప్పే ఈ శబ్దించిండాలి నేను మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది కదా అట్లా నువ్వు కదులుతూ ఉండాలి మాట్లాడినప్పుడల్లా ఇది కదులుతూ ఉండాలి మనం మాట్లాడటం అక్కడి నుంచి అలవాటు చేస్తు సర్వీస్ అంటారు అనమాట దాంట్లో అర్థమైందండి అది లిప్ సర్వీస్ చె అన్ని ఆహారం ఆహారం విహారం విహారం అంటే అర్థమేంటి ద్వారా చేసేటటువంటిది విహారమే ఐదు కర్మేంద్రియాల ద్వారా చేసేదంతా విహారమే అర్థమైనా విహార యాత్రకి వెళుతున్నావా లేదా అక్కడ ఏముంటది సరదా ఇష్టం వచ్చినవన్నీ తినొచ్చు ఇష్టం వచ్చిన రకాలుగా ఇష్టం వచ్చినప్పుడు పడుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు ఇష్టం వచ్చినప్పుడు గంతులు వేయొచ్చు ఇదంతా చేస్తే విహారయాత్ర అంతేనా కాదా అక్కడ ఏం పోయినాయి ఇప్పుడు యమ నియమాలు పోయినాయి క్రమశిక్షణ పోయింది సాధన అనేది పోయింది సాధకుడుగా జీవించడం అనే లక్షణాలు పోయింది మనం కూడా రోజు ఇంటి దగ్గర ఎలా జీవిస్తున్నాం ఇవే లక్షణాలతో జీవిస్తున్నావు ఇప్పుడు విహారయాత్రకు ఎక్కడికో వెళ్ళటం అని ఇంట్లోనే విహారయాత్రగా జీవించవచ్చు అంతేగా ఇష్టం వచ్చినప్పుడు తింటున్నావు ఇష్టం వచ్చినప్పుడు లేస్తున్నావు ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు ఒక నియమం లేకుండా వ్యవహరిస్తున్నాం ఏమైనా అప్పుడు అప్పుడు అది విహారమేగా మరి ఈ దుఃఖాలన్నీ దేని వల్ల వచ్చినాయట ఈ విహారం వల్లనే వచ్చినాయి క్రమశిక్షణ లేకుండా ఒక నియమం లేకుండా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనే అష్టాంగ యోగ విధిని అనుసరించకుండా అర్థమైనా అష్టాంగ యోగ విధిని అనుసరించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి దుఃఖం తప్పదు అంటే ఏది చూడాలి ఏది చూడక్కర్లేదు విచక్షణ లేదు ఏది కనబడితే అది చూస్తావు వెతుక్కుని మరీ చూస్తున్నావు ఇంకా అన్యాయం ఏది కనబడితే అది చూస్తే పర్వాలేదు ఏదో చదువుకుంటావు దాని కూడా పెడుతున్నావు కనపడింది సరేలే అని ఉపేక్షించి అప్రధానంగా తీసుకుని వదిలేసింది అంతేనా కదా కానీ అదే పనిగా టీవీలో వెతుక్కుని మరీ చూస్తావు అనుకోమైంది కొంతమంది ఎల్లప్పుడూ క్రైమ్ న్యూసే చూస్తారు ఏమవుతారు వాళ్ళే అరెస్ట్ అవుతారు నాచురల్గా ఏది చూస్తే అదే పరిజ్ఞానం నీలో కాబట్టి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విహారం వల్ల కానీ భోజనం వల్ల కానీ వీటన్నింటి వల్ల కానీ యుక్తాహార విహారములు లేకపోవడం చేతనే నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి దుఃఖం పోవాలి అంటే ఏం చేయాలి అయ్యా ఆహారాన్ని స్వీకరించాలి ప్రశాంత జీవనం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సత్వగుణాభివృద్ధి కలిగించేటటువంటి ఆహారాన్ని భోజించాలి అంటే అర్థమేమిటి మీరు అందరూ ఆ నియమం పాటిస్తేనే తర్వాత వివరించడం వల్ల ముందుకు వెళ్ళకపోతే మీకు ఏమైనా అర్థం అవుతుంది లేకపోతే ఏం అర్థం కాదు అది పై పైకి పై పైకి చెప్పుకుంటూ పోతుంది కిందకి డిగ్రీ రావడం ఇప్పుడు చెప్పడమే బేసిక్స్ అని ముందే పాఠంలోనే చెప్పేస్తున్నాం కర్మ నా దగ్గరే సుకర్మ చేయాలి उत्तम चयी मंत्रिक्लासुन उ ग्लास पगल कटको रंगू नील मचय मच उ रंग नील पाई चवर की मंच नील मि मन इंटे काबाटी रोजू उदय लेचिंद मोदी रात निद्रोव निद्रावस्थ ने सत्वुण तो आचर अभ्यास తాత్విక సుఖాన్ని ఆశ్రయించాలి కానీ రాజసిక తామసిక సుఖాలని ఆశ్రయించకూడదు అదేనండి రాజసిక సుఖమైన ఆహారం అంటే ఏమిటి ఆరు రుచులు బలంగా ఉండేటటువంటి ఆహారములన్నీ రాజసిక సుఖములు తామసిక సుఖం అంటే ఏమిటి ఆహారములు తామసిక సుఖం తామసే అసలు ఏదైనా సరే ఒకటి తింటే కళ్ళు మూతలు పడతాయి అనమాట నీకు కొన్ని తింటే కళ్ళు మూతలు పడవు ఏవైనా వేసుకో ఆ ఖాతాలో అర్థమైందండి అవి తింటే నీకు ఫలితం వస్తుంది ఏమిటది ఆ వెంటనే నిద్ర నేను అంటున్నాను అనమాట అందులో ముఖ్యమైనటువంటివి ఒక రోజు వండినవి మరునాడు అసలు ఎంత కాలం లోపల తినాలి వండిన తర్వాత ఉత్తమం లోపల తింటే ఉత్తమం సరే ఆ అవకాశం ఈనాడు చాలా మందికి లేదు కదా నువ్వు రకరకాలు పోతున్నావు కదా అటు ఇటు కనీసం మూడు గంటలు యామం కనీసం యామం ఇక ఆ శాస్త్రం చెప్పలే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈవిడ ఊరెళ్ళిపోతుందని ఏకంగా వాడి కర్మ వాడి కర్మ కాలే ఆ గది అట్లా ఏర్పడుతుంది అనమాట వాడికి ఓ వారం రోజుల పాటు వండేసి అందులో పెట్టేస్తే అదే వేడి చేసుకుంటూ వాళ్ళ పడుతుంది వేడి చేసుకుంటూ లభలు పడుతుంది అత్యంత తామసిక ఆహారం అనమాట దీనివల్ల తమోగుణం బాగా వృద్ధి చెంది అజ్ఞానం వృద్ధి చెంది ముఖ్యంగా దాని లక్షణం ఏం రోజునైనా అబ్బాయి ఏం లాభం ముహూర్తం అంటే నలభై రెండు నిమిషాలు ముహూర్తం అంటే నలభై రెండు నిమిషాలు ఆ నలభై రెండు నిమిషాల లోపల భూజించేసేయాలి నైవేద్యం కూడా అందుకే అప్పటి తప్పుడే వండింది వండింది వెంటనే నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరించాలి అందుకని గృహిణికి అత్యంత ఉత్తమమైనటువంటి జీవనం ఉందన్నమాట అవకాశం ఉంది కదా అలా అట్లా నియమం చెప్పలేదమ్మా టైం టేబుల్ నువ్వు సరిగ్గా జీవనాన్ని సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలి ఆయన కూడా ఏం చెప్పారు నాయన నువ్వు ఆరు గంటల కంటే ఆరు జనకి సమయం కేటాయించకూడదు ఇరవై నాలుగు గంటల్లో సిక్స్ అవర్స్ నేను సంసారాన్ని మోస్తున్నా మోస్తున్నాయి భూభారాన్ని నేనే వహిస్తున్నాను అని అంటున్నాడా లేదా పెద్ద మనిషి అంటున్న పెద్ద మనిషికి ఏం చెప్తున్నారా అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆర్జన సమయం ఆరు గంటలే ఎవరికైనా అండి మహారాజు జనక మహారాజుకి చెప్పాడు అష్టావక్రుడి మాట ఆయన ఆరు గంటలలో మహారాజు చక్రవర్తి పదవిని నిర్వహించాడు నువ్వేటో నాకు అర్థం కాదు భూభారాన్ని ఏదో మోసిన ఆరు గంటల్లో సంపాదించిన కుదరదు ఏం చేస్తావు జనక మహారాజు ఈ భూమండలాన్ని మతాన్ని పరిపాలించాడండి ఆయన ఆరు గంటల సమయంలో తన రాజ కార్యక్రమాలన్నీ ముగించేవాడు అంతకంటే ఎక్కువ చేస్తావా సరిపెట్టుకోమని అర్థం అర్థమైందా ఇల్లు ఇల్లు మీద ఇల్లు మీద వేసి ఏం చేస్తావు అదే చెప్పేది అది తప్పు ఆ విధానమే తప్పు అర్థమైందంటే అట్లా కూడ పెట్టమని తిన్న తరతరాల్ని చెడగొట్టమని ఎవరు చెప్పలే ఎంతమైన ఉండటానికి ఇల్లు ఎంతమైన తినడానికి ఆహారం కానీ మనమేం నేర్చుకున్నాం కనీసం మునిమనవాడన్నా కష్టపడకుండా ఉండాలి మునిమనవాడు ఏకంగా కష్టపడకుండా ఉండాలి నాలుగు తరాల పాటు సరిపడా సంపాదించాలనే లక్షణం నీలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇరవై గంటల్లో నీ చింతా దాని గురించి నీకు అసలు ముక్తి మోక్షం అనే చెంత ఎందుకు కలుగుతుంది కలగదు కాబట్టి కొన్ని వృత్తులలో సేవాధర్మంతో కూడినటువంటి ఆదాయం ఉంటుంది ఉంటుందా ఉండదా అందుకనే దేవాలయాలు ఇప్పటిలాగా లేవు ఇప్పుడు చెప్పేదంతా దేవాలయాలు అధర్మ పద్ధతిగా జరుగుతున్నాయి ఎంతకాలము ఉంటుంది ఆయన ఉదయం పూట మూడు గంటలు సాయంత్రం పూట మూడు గంటలే దేవాలయం తలుపులు తెచ్చు ఉండాలి పూజ ఎప్పుడు మొదలవుతుంది ఉదయం బ్రహ్మముహూర్త కాలానికి ప్రాతఃాల పూజ బ్రహ్మముహూర్త కాలానికి అంటే త్రీ థర్టీ లేదా నాలుగు గంటల కనీసం ఫోర్ ఓ క్లాక్కి ప్రాతఃాల పూజ ప్రారంభిస్తే ఆరు ఏడు ఎనిమిదింటి వరకు హోదారి గారు ఉంటారు ఎనిమిదింటి తర్వాత హోదారి ఉంటారు కలుపులు వేసేస్తారు అంటే కాబట్టి ఉభయ దాదాపు కానీ అందరూ కూడా ఎప్పుడు హాజరవాలి ఆ ప్రాతకాల పూజ సాత్విక సమయం నాలుగు టు ఎనిమిది ఆ సమయంలోనే దేవాలయం తలుపులు తీసిండేవి ఇంతకుముందు తర్వాత ఎనిమిదింటి తర్వాత అర్చనలు ఆగరాలు ఏమి ఉండవు మీరు కావాలంటే అంశలదివి వేణుగోపాల స్వామి చూస్తే ఇప్పటికీ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే అర్చన కాలం ఉంటుంది ఎనిమిదింటి తర్వాత దర్శనం చేసుకుని ఎవరికాళ్ళు దండ పెట్టుకుని బొట్టెట్టుకుని వెళ్ళిపోవడమే తీర్థప్రసాదాలు ఇచ్చే అర్చకులు ఉండరు ఎప్పటిదే ఆ హంసల శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో మరలా ఎప్పుడయ్యా సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకే ఉంటాడు అంతే నియమా అంతే ధర్మం అంతే చెప్పింది అంతేగాని గోదారి గారు గంట కొట్టినట్టుగా ఇరవై గంటలు షిప్ల వారీగా మార్చుకుంటూ దొర్గపూడి తిరుపతి దేవస్థానం ఈ విధానంలో లేదు చెప్పలేదట ఏ లక్ష్యంలో ఏ లక్ష చెప్తున్నాడు ముక్తి నువ్వు ఇదంతా ఏ లక్ష్యానికి చెప్పినప్పుడు సరిపోతుంది అంటే ముక్తి అనే లక్ష్యంతో చెప్పినప్పుడే ఇవన్నీ సరిపోతాయి అలా కాకుండా భౌతికమైన ప్రాపంచికమైన వ్యావహారికమైన పద్ధతిలో చెప్పినప్పుడు ఏమైంది వచ్చిన భక్తుల సౌకర్యం చూడాలి కదండి మరి అన్నావు ఏమైపోయినప్పుడు ఏమైపోయింది ఓ గంట మాత్రమే తలుపులు వేసేసి అలంకారం మార్చేసి మరలా మళ్ళా ారండి అసలు నెలవార్ధ నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకే ఎనిమిది టు పన్నెండు రాజసిక సమయం పన్నెండు తామసిక సమయం అందుకే మనకు పన్నెండు అర్థమైందండి రాత్రైనా అంటే పొద్దున కూడా ఏం పగలైనా అంటే మేము పన్నెండు నాలుగు బాగా నిద్రా సమయం వచ్చి మేము ముంచుకు వచ్చేస్తుంటాం అది తామసిక సమయం అర్థమైందండి కాబట్టి సాధకుడైన వాడు ఇరవై గంటల్లో సాధ్యమైనంత వరకు మేల్గొని ఉండాలి మెలకువతో నిద్రపోవడం అభ్యాసం చేయాలి నిద్రని సాధనగా మార్చుకోవాలి వాడే ఆత్మ వాడే ఆత్మనిష్టకి వాడే ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి వాడే ముక్తికి అర్హుడవుతాడు అర్థమైందండి అజ్ఞానానికి తమో తమోగుణ యొక్క ఫలితాలు ఏమిటి ప్రమాదము ఆలస్యము నిద్ర అజ్ఞానం ఈ నాలుగు తమోగుణ ఫలితాలు వీటికి అవకాశం లేకుండా జీవించాలి అర్థమైందండి ముఖ్యంగా సూర్యుడు ఉండగా నిద్రపోయేవాడు వేదాంత విచారణకు అసలు పనికిరాడు అనర్హుడు సూర్యుడుండగా పడుకోకూడదయ్యా నువ్వు ఎవడన్నా పెట్టుకోహా సూర్యుడు ఉండగా నిద్రపోకూడదు ఆ సూర్యుడు ఉండగా అంతా సాధన కాలం అనమాట అంటే అందుకే ఇప్పటికీ మీరు విపాసన అనే ధ్యాన దీక్షకు వెళితే సూర్యాస్తమయంలో మీకు సాయంత్రం భోజనం అయిపోదు రాత్రి భోజనం కాదు ఏంటది సాయంత్ర భోజనం కాబట్టి ఉత్తమమైన పద్ధతి ఏమిటి సూర్యాస్తమయానికి భుజించి అంటే ఇదా ఒక రెండు మూడు గంటలు మేల్కొని ఉంటావు ఉంటావా ఉండవా ఇప్పుడు ఎప్పుడు తింటున్నావు అది డేట్ మారడానికి కొద్ది నిమిషాల ముందు తింటావు ఇంకేమి నాకు అర్థం కాదు అదే డేట్ మారాలంటే మాకు గొడవలేదు అది ఇంకేమి కాబట్టి ఇవి సాధనకు అనుకూలమైనటువంటి జీవన విధానం కాదు కాబట్టి మానవ జీవన విధానం ఎక్కడో పక్కదారిపోయి లక్ష్యం వేరుగా నేను ఎంతసేపు అందుకే చెప్తున్నాను భోజనము నిద్ర ఈ రెండింటి సంగతే చెప్తున్నాను ఎందుకనంటే నువ్వు చేసే కర్మలో ధనము భోజనము నిద్ర ఈ మూడు చాలా ఎక్కువ సమయాన్ని ఆక్రమించేస్తాయి అదేమైన ఈ మూడింటిని క్రమబద్ధీకరించాలి విశేష కర్మగా చేయకుండా నిత్య కర్మగా సామాన్య కర్మగా చేయడం అలవాటు చేసుకోవాలి అర్థమైందండి కాబట్టి కర్మ వల్ల కూడా నీకు ముక్తి రాదు కర్మ వల్ల ఏమిటి వస్తుంది జ్ఞానానికి అర్హత వస్తుంది కర్మ వల్ల జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది స్వరూప జ్ఞానానికి అర్హత వస్తుంది అంటే అర్థం ఏమిట నవవిధ భక్తి మార్గాలని ఆచరించడం కర్మ కర్మకాండతో కూడుకుని ఉన్నాయి నవవిధ భక్తి మార్గాలు అంటే ఏమిటి అర్చనం వందనం పాదసేవనం విష్ణు విష్ణు స్మరణం సత్యం దాస్యం ఆత్మ నివేదనం ఇలా తొమ్మిది భాగాలు ఉన్నాయి ఈ తొమ్మిది భాగాలు కర్మకాండతో కూడుకున్నటువంటివే ఇవన్నీ చేయాలా आत्मसाक्षात्कार ज्ञापन पड़ा साध्यपूट आत्मसाक्षात्कार ज्ञाप कलुद्धि तपन सी अव కాబట్టివ భక్తి మార్గాల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి కానీ విగ్రహమే దైవం అని అనుకోకూడదు అనుకోకూడదు నిత్య నైమిత్తిక విశేష మూడు కర్మలు ఉన్నాయి అర్థమైందండి కాబట్టి నువ్వు ఏ కర్మైనా చెయ్యి నువ్వేమనుకున్నావు ఇప్పుడు మా ఇంట్లో గుడి తలుపులు తెరిస్తేనే దేవుడు ఉన్నాడు మళ్ళీ తలుపులు మూసేస్తే దేవుడు పెద్ద భ్రాంతి అనమాట దేవుడు అంతటా ఎల్లప్పుడూ ఎల్ల కాలం సర్వే సర్వత్రా సర్వవ్యాపకుడై ఉన్నాడా లేదా ఉన్నాడని ఒప్పుకున్నావు ఒప్పుకున్నాక నేను తలుపులు చేరిస్తే నేను దేవుడు కాబట్టి పెద్దలు ఏం చెప్పారయ్యా పూజా గదికి తలుపులు ఉండకూడదు పూజా గదికి తల పెట్టకపోతే ఏ కూడా ఉండేదే కాదు అర్థమైందండి సో ఏమైనా అట్లా అలా పూజా గదికి తలుపులు ఉండకూడదు నియమం పెట్టారు అన్నమైన తలుపులు వేయకూడదు ఒకవేళ ఉన్నా కూడా తలుపులు ఎప్పుడు వేయకూడదు వేయకూడదు అర్థమైందండి తలుపులు ఎప్పుడు ఉండకూడదు తలుపులు ఎప్పుడు వేయకూడదు అదే కదా నేను తెలుగులో చెప్తుంది అదే తప్పు అదే తప్పు చేయించుకోవడంలోనే తప్పు ఉంది అసలు తలుపులు తీసేయాలి తలుపులు ఉండకూడదు కానీ మరి దేవాలయానికి తలుపులు పెట్టారు కదండి మన లేనిపోయినా అక్కడ పెట్టాం కదా మరి ఇక్కడ కూడా ఏం చేసాము నీకు ఉన్నాయి కదా అని చెప్పి విగ్రహాలని బంగారంతో చేయించావు ఇప్పుడు విగ్రహం ప్రధానమైనా దైవం ప్రధానమైన ఇప్పుడు ఏది ప్రధానం దైవం ప్రధానం కానీ నీకు దీనివల్ల ఏమైంది విగ్రహం ప్రధానమై కూర్చుంది అర్థమైనా ఇట్లా ప్రతి చోట ఏమైంది ఏది ప్రధానమో అది పక్కకు పోయింది ఏది అప్రధానమో అది ఏం లేదండి ప్రతియుగంలోనూ ఇలాగే ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అర్థమైనా కాబట్టి ఇప్పుడు ఉంటారు అంతే తేడా ఇట్లా మనం చేసే ప్రతి కర్మని చక్కగా ఇలా విచారణ చేయాలి ఏది ప్రధానము అప్రధం దీనిని ముక్తి లక్ష్యంతో చేయడం ఎలా ప్రధానమైన ప్రశ్నకు ఆన్సర్ ఏం కావాలి ఈ పనిని ముక్తి అనే లక్ష్యంతో చేయడం ఎలా అనేది నీకు నువ్వు మొట్టమొదటి పరిశోధించి కనుక్కోవాలి ఇది ఎవరికి వాళ్ళు చేయవలసిన సాధనం అర్థమైందంటే విచారణ చెయ్యాలి ఆ సాధన చేసి ఈ పనిని ముక్తికి అర్హం అయ్యేటట్లుగా ఎలా చేయాలి వస్త్రం వంట ఉందండి ఎన్ని వస్త్రాలు మనాలి రోజు కూడా డ్రస్ వేస్తే గానీ బాగున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు డ్రెస్లు పెట్టుకున్నాడు ఏం చేసుకుంటాడు అది నీకు కూడా చందనామార్ షాప్ ఉందని చెప్పుకోవడానికి తప్ప దేనికి పొరగాదు కాబట్టి ఏమైందట ఏ పని అయినా చెయ్యాలట కానీ దాని ఏ గుణంతో చేయాలి ఇప్పుడు సత్వగుణంతో సామాన్య ధర్మంతో చేయాలి ఆయన ఇస్తే నాడు ఆరు ఒకే రకమైన సూట్లు గుడ్చుకున్నాడు ఆయన ఏం చేశాడండి ఆరు ఒకే రకమైన సూట్లు కుడుతున్నాడు అడిగారు ఆయన ఏమంటే వాళ్ళ భార్య అడిగింది వాళ్ళ భార్యకి పాపం వస్త్ర ప్రపంచం ఉందన్నమాట అప్పుడేమంది ఏమంటే ఏమిటి పని మీరు దేశ విదేశాలలో పెద్ద పెద్ద సదస్సులు కడతారు కదా ఈ పని చేశారు ఏమిటి ఈ సూట్ వేసుకోవడానికి ఎంపిక చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు వార్డ్రోబ్ ముందు నిలబడి మనం ఏది వేసుకోవాలని చూడటానికి ఎంత సమయం పడుతుంది కనీసం రెండు నిమిషాలు అన్నా పడుతుందంటే అని ఆవిడ ఆవిడ ఆ రెండు నిమిషాల సమయం వృధా నాకు ఇష్టం లేదు కాబట్టి కానీ ఇప్పుడు మనం ఎంత సమయం తీసుకున్నాం కనీసం విశేష కర్మగా చేశావ ఎన్నింటినైతే నువ్వు విశేష కర్మగా చేస్తున్నావో వాటిలో అహం బలపడుతుంది భోర్త బలపడతారు శాస్త్రజ్ఞుడు మరి మహానుభావుడు కదా జీవితం అంటాన్ని కూడా ఆవిడ అధ్యయనం చేయడానికి జీవితాన్ని ఉపయోగించాడు ఇక్కడ గేటేశ్రామ్మ అంటే తలుపులు తాళాలు కూడా వేసొచ్చింది అంతమైన కాబట్టి నిత్య కర్మ నైమిత్తికర్మ విశేష కర్మ ఈ మూడు రకాలైనటువంటి కర్మ విభజన సూత్రాలని చక్కగా విచారణ చేసి ప్రతిదాని ముక్తి పద్ధతిగా మనం తెలుసుకోవాలి యూ హావ్ టు రీడిజైన్ యువర్ లైఫ్ అర్థమైనా అండి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రధానంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ధనంచేత కానీ కర్మ చేత కానీ నీవు मुक्ति साधे अवकाश लेनव जन्म की अत्य मुख्यमंत्री प्रधानमंत्री लक्ष्य मुक्ति का बट्टी आ मुक्ति अने लक्ष्य द्वारा नुह प्रति पड़ो रीडिजन चयी एलभंगलभंग से समय मत अध्ययनशील आवड़ा की विगे నీ సమయం మొత్తాన్ని నీ స్వాధ్యయనానికైనా ఉపయోగించాలి లేదా సత్సంగానికైనా ఉపయోగించాలి అర్థమైనా ఇరవై నాలుగు గంటలకి ఒక డిజైన్ ఇచ్చారన్నమాట దీనికి ఆరు గంటలు ఆర్జన ఎవరికైనా సరే దీనికి నీ నీ నీ కర్తవ్యం ఆరు గంటలు నీ కర్తవ్యాన్ని కేటాయించాలి వీడిన ఆరు గంటలు స్వాధ్యయనం చేయాలి ఒక ఆరు గంటలు సత్సంగం చేయాలి ఒక ఆరు గంటలు నిద్రపోవాలి ఇది ఇరవై గంటలకి డిజైన్ ఇలా ఎవరైతే నియమ పాలన చేస్తారో ఆరు గంటలు కర్తవ్య పాలన అంటే కర్తవ్య పాలన అంటే పాత్రోచితమైన కర్తవ్య పాలన అంటే అర్థమేమిటి నువ్వు ఆడవాళ్ళు అయితే అని కాదు అక్కడ మాతృస్వరూపిణివి కాబట్టి పాత్రోచితమైన కర్తవ్యం మాతృదేవతగా నీకు కర్తవ్యం ఉంది ఆయన పితృదేవతగా ఆయనకు ఆ కర్తవ్యం ఉంది అర్థమేనండి మీరు మాతృమూర్తులను పితృదేవతలు కాకపోతే ఆ పాత్రోచితమైనటువంటి కర్తవ్యం మీకు లేదుగా అర్థమైనా కాబట్టి నీవు ఆ కర్తవ్యానికి భౌతికమైన వ్యవహార జీవన పాత్రోచితమైన కర్తవ్యానికి ఆరు గంటల సమయాన్ని కేటాయించాలి మిగిలిన ఆరు గంటలని నిద్ర కేటాయించాలి అర్థమైందండి సిక్స్ అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఎప్పటి నుంచి ఎప్పటికి టెన్ టు ఫోర్ నియమం ఏంటండి టెన్ టు ఫోర్ నిద్రపోవచ్చు అనమాట ఆ నిద్రని ఎలా పోవాలి తమో గుణంతో నిద్రపోకూడదు విషయ సుఖాన్ని అనుభవించే పద్ధతిగా నిద్రపోకూడదు చాలా లైట్గా ఉండాలన్నమాట నిద్ర ఎలా ఉండాలి మెలకువతో కూడిన నిద్రయి ఉండాలి అటువంటి నిద్రపోవాలి అలా అలా మెలకువ బ్యాలన్స్డ్గా జీవితం ఉండేటట్టుగా మిగిలిన జీవితాన్ని రీడిజైన్ చేయాలి కాబట్టి మిగిలిన పన్నెండు గంటలు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ఆరు గంటలేమో స్వాధ్యయనం చేయాలి ఒక ఆరు గంటలేమో సత్సంగం చేయాలి స్వాధ్యయనం అంటే ఏమిటి స్వాధ్యనం అంటే ఏంటి ప్రాణాయామం ధ్యానం అన్నీ ఇవన్నీ స్వాధ్యయనమే అర్థమైందంటే యోగం ఏ పేరన్నా పెట్టుకో అదంతా స్వాధ్యయనమే అర్థమైందంటే పూజ కర్మకాణతో కూడుకున్నదంతా స్వాధ్యాయనమే అర్థమైందంటే ఇంకో ఏం చేయాలి ఒక గంటలు సత్సంగం చేయాలి అంటే సద్గ్రంథ పఠనం కానీ అర్థమేనండి మహానుభావుల ఆశ్రయాన్ని పొంది విచారణ చేయడం కానీ అర్థమైందండి సత్పురుషుల సహవాసం కానీ సద్గ్రంథ పఠనం లేదా పాఠనము కానీ అంటే అర్థమేంటి నువ్వు చదవడం ఇతల్లాగా చేపడం పఠనము పాఠనము పఠనం అంటే నువ్వు అధ్యయనము అధ్యాపనము నువ్వు అధ్యయనం చేయడం ఇతరులకు అధ్యాపనం చేయటం ఈ రెండే కాదు ఏంటి సత్పురుష సహవాసం అర్థమైందండి ఈ వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఆశ్రయించి క్రోత్రియం బ్రహ్మనిష్ఠులైనటువంటి గురుమూర్తిని ఆశ్రయించి ఆ వేదాంత శాస్త్రాలను చక్కగా మధించడం చక్కగా తెలుసుకోవడం ఇదంతా కలిపి సత్సంగం ఇది ఆరు గంటలు ఇది ఇరవై గంటలకి డిజైన్ అర్థమేనండి ఈ రకంగా ఎవరైతే యమ నియమాలని పాటిస్తారు యమ నియమాలకు ఒక్కొక్కదానికి మళ్ళా పరిపేతున్నాయి అహింసేయం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అలా సరే మీకు అవన్నీ కూడా యోగ పాఠాల్లో చెప్పేవి ఆ దశ నియమాలు యమాకి దశ నియమాలని నియమానికి దశ నియమాలని ఇవన్నిటినీ నిత్య జీవితంలో పాటించాలి అందమేనండి ఇలా ఎవరైతే ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం వీటన్నిటికీ లక్ష్యం ఏమిటి ఇవన్నీ ఎందుకు పాటించాలి ఆ మానవుడుగా నీ యొక్క జీవన లక్ష్యమైనటువంటి ముక్తిని సాధించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు ఉపయోగపడ్డాయి అట్లాగే ఈ శ్లోకంలో మీకు వివేక చూడమని చెప్తున్న గొప్ప రహస్యం ఏమిటి నా కర్మణ నా ప్రజయ అదే ధనైక అమృతత్వ మానసు చేత గానీ నువ్వు అమృతత్వాన్ని సాధించలేవుత్యడం ద్వారా బుద్ధిమంతుడు శృతివాక్యానుసారముగా సకల ప్రాపంచిక వస్తువులు సుఖకరములుగా వీ అస్థిరములని చలంచి వానిపై ఏ మాత్రము నాశన గై కొనక మహాత్ముడును సద్పురుషుడున అభు దేశ సమీపించి ఆ సద్గురుచే ఉపదేశింపబడిన సద్వస్తువుపై స్థిరచిత్తుడై మోక్షము కొరకు నిరంతరము ప్రయత్నించవలేను ఇదిటా మనం రోజు చేయవలసిన మనం ఏం చేస్తున్నాము కనబడుతున్నటువంటి ప్రపంచంలో అంతా కూడా వస్తువులు ఉన్నాయా ప్రపంచమంతా దేంతో నీటి ఉంది వస్తువులతో నీటి ఉంది ఆ వస్తువులతో నిండి ఉన్నటువంటి ప్రపంచం సత్యమని ఆ వస్తువు వల్ల సుఖం లభిస్తుందని మనం నమ్మాం మనమేమో నమ్మలేదా ఆ నమ్మినటువంటి విధానం భ్రాంతిగతమైనటువంటిది నిజానికి వాస్తవానికి ఏ వస్తువు నీకు సుఖాన్ని ఇవ్వద ఎలా నిరూపణ వస్తువు సుఖాన్ని పరమానందంటే బాగుంటుందో బాబు బాగుంటుందా బాగుంటుందాగోడ మన సంగతి మాట్లాడదాం ఎవరో బాగోన ఉన్నారా పరమానందంటే బాగుంటుంది బాబు ఓ కప్పు నేనేసామండి రెండో కప్పు కానీ నీ సుఖమేమీ మార్పు చేసింది ఇంకోప్పు తినారేమైనా అరే అప్పుడేనాడు పట్టించేవాడు ఏ అప్పుడైనా మూడో కప్పుకి అలాగే మూడో తినేసే పర్వాలే బాగుంటుంది పరమానం అంటే అసలు జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు తినేసే నేను మూడోది కూడా తినేస్తాను సుఖం ఏమైనా ఇంకా ఇంకా తగ్గిపోయింది మొదటి కప్పు తిన్నంత సుఖం మూడో కప్పు దగ్గరకు వచ్చే ఈ లోపల ఇంకొక ఆయన ముఖమాట పెట్టాయనే నాలుగో కప్పు కూడా తినకి రమ్మంటావా ముందంటావా ముందు ఆ విషయం చెబితే నేను నాలుగో కబ్బు విషయం ఆలోచిస్తాను ఎందుకంట సుఖం ఏమైనా ఇప్పుడు వస్తువు అదేనా కాదా కాబట్టి వస్తువు సుఖాన్ని ఇచ్చిందా ఎల్లప్పుడు ఎల్ల కాలము వస్తువు సుఖమనివ్వడం అనేది అంటే ప్రతిరోజు విషాన్ని కొద్ది కొద్దిగా పుచ్చుకుంటే విషం కూడా సుఖమే ఇస్తుంది విషం కూడా వస్తువే కదయ్యా ఈ పూటకి విషం కొద్దిగా పుచ్చుకున్నాం అనుకో సుఖంగానే ఉంది మరలా రేం కొద్దిగా పుచ్చుకోరు ఎల్లుండి కొద్దిగా పుచ్చుకోరు అప్పుడు ఏమయ్యావు కొద్ది ఐదు విషయాలు ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు మనం పాయసం అంటే ఏ విషయం అది రసం రసం శబ్దం అంటే ఇది ఒక రకంగా మాట్లాడితేనే మనకు విన వినాలనిపిస్తుంది అంతేనా కదా భిన్నంగా మాట్లాడితే మృత్యంచడం లేదుగా ఉన్నా కాదా అది శబ్ద విషయం అర్థమేనా అండి ఇంకోటి ఏంటి స్పరిశ స్పరిశ అంటే బెడ్ ఎలా ఉండాలి ఉండాలా బెడ్డికి నిద్ర వచ్చే అవకాశం లేదు వీళ్ళు అదే మామూలుగా అయితే రాదా కాబట్టి సాధకుడు దేని మీద నిద్రపోవాలి ఆనయాల మీద నిద్రపోవాలి శాప మీద నిద్రపోవాలి లేదు అర్థమైందండి ఎందుకనిటా ఇలా చెప్పారు అంటే నీకు ఆ సుఖం బలహీనత నీ లోపల ప్రవేశించి కనుక ఉన్నట్లయితే వ్యతిరేక జీవన విధానాన్ని నువ్వు మాత్రమే దాన్ని నువ్వు అధిగమించగలుగుతావు అర్థమైందండి శబ్ద రూపం రూపం అంటే అంటే ఎప్పుడు మనం ఎలా కనపడాలనుకుంటున్నాం అంటే అదిగో రెండు ప్రమాణాలు నీవు నచ్చే అంత రెండు ఎదురువాడు నచ్చుకునేంత రెండు ప్రమాణాలు ఈ రెండు ప్రమాణాలంటే నువ్వు బయటపడాలి అంటే ఎందుకని నేను వస్తువు ఈ రూపానికి సంబంధించింది కాదు కాదు నేను నేనంటున్నా నేను ఈ శరీరంతో ఉన్నా నేనే అర్థమైనా అండి ఉత్తర శరీరాన్ని భోజన నేనే బీరకాయ ఒడుగ్గా ఉన్నా కొట్టిగా ఉన్నా పీచ్ గ్యారంటీగా ఉంటుంది ఉంటుందా ఉండదు బీరకాయ ఏమైనా ఆకారం మారితే పీడ్స్ లేకుండా కాబట్టి దాని యొక్క రూపనామ విశేషాల చేత స్వభావ లక్షణమే మారలేదు మారిందా డాక్టర్ గారు ఏమన్నా తెల్లగా ఉన్నాడు అల్లగా ఉన్నాడు వైద్యం చేస్తాడా డాక్టర్ అయితే అయినప్పుడు భవరోగ వైద్యైన గురువు అయిన మాత్రమే చేస్తాడు దైవం ఎలా చేస్తాడు దైవం దగ్గరికి వెళ్ళిన వాడు తెల్లవాడు మరి రూపవిశేషం దైవం దగ్గర శబ్ద విశేషం భగవంతుడి దగ్గర లేదే రస విశేషం భగవంతుడి దగ్గర లేదే ఈశ్వరాధిష్టానంగా ఉన్న చైతన్య స్థితిలో శబ్దస్పర్శ రూపరసగంధాలకు ఏ విశేషాలు లేవే మరి వస్తు విషయ సుఖాన్ని నేను పొందాలా మనీ ఎలా ఆ లాలసత దానివల్ల ఏమైనాడు ఈ రోజు పండగా పండగా పండగా పండగ అభ్యాసం చేయడం వలన మనకేం తెలిసిపోయినాడు ఇప్పుడు లోలత్వం వచ్చినాడు విషయ లోలత్వం వచ్చిన ఇలా అయితేనే కానీ నాకు బాగోదండి నాకు బాగోదండి ఇలా ప్రతిదీ నేను నాకు అనేటటువంటి లక్షణాలను బలపరచుకుంటు బోగా బోగా ఏమైపోయావు నేను స్పెషల్ ఏడు వందల యాభై కోట్ల మంది మానవుల్లో ఒకటిగా లేవు నువ్వు అప్పుడు అప్పుడు ఎలా ఉన్నావు నేను స్పెషల్ స్పెషల్ అనగానే ఏమైపోయింది ఇదే జీవుడండి వేరేం తెలీదు కాబట్టి నీవు ఈ కర్మని ఆచరించేటప్పుడు నీవు జాగ్రత్తగా విచారణ చేయాలి ఎలా విచారణ చేయాలి నీవు ముక్తికి సరిపడేటట్లుగా ఈ కర్మ డిజైన్ని మార్చాలి అసలు కర్మఫలం అంటే ఏంటి సుఖం దుఃఖం కర్మఫలాలు ఎన్ని రకాలు సుఖం దుఃఖం దుఃఖం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి ంటుఃఖం అంటే అనుకూలంగా ఉంటే ఇప్పుడు అదేగా చెప్పాము పరమానం ఒక ఎలా ఉంది అదొక ఉంది అత్యంత దుఃఖకరంగా పరిణమించింది శిక్షగా పరిణమించింది మరి వస్తువులో సుఖం ఇప్పుడు లేదా అని ఎలా వచ్చింది ఉంది లోపల ఇది సుఖం ఇది దుఃఖం అని రెండు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తుంటాం ప్రతిరోజు ప్రతిదాన్ని ఇటుకే ఇలా రాస్తాం ఈ రెండింటిలో రాస్తాం అనమాట కాకరకాయ రసం తాగు దుఃఖం మిరియా లడ్డు తిను దుఃఖం ఇట్లా మనం ఏం చేసాం రెండు లిస్టులోనే లేదా లోపల ప్రతి మనిషికి సుఖం లిస్టు ఈ సుఖం లిస్టులో నుంచి ఏదైనా రాగానే నీ ముందేండ్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ దాన్ని అనుభూతి చెందుతూ ఉంటావు ఆల్రెడీ లోపల భావ రూపంలో అనుభూతి చెందుతూ దాన్ని ఇంద్రియాలతో అనుభవించవు అంతే జరిగింది అంటే కాబట్టి దేని వల్ల సుఖం లభించింది ఎప్పుడు స్మృతి అందమైన కాబట్టి స్మృతి రూప సుఖమే కాని వస్తురూప వాస్తవానికి లేదయ్యా ఈ సత్యాన్ని తెలుసుకో ఈ సత్యాన్ని తెలుసుకుంటే నీకు ఒక గొప్ప లక్షణం లభిస్తుంది ఏంటో చెప్పు చూద్దాం జీవితం మొత్తం మీద రెండు ఉంటాయి రాగం త్యాగం ఏముంటాయండి రాగం త్యాగం రాగాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికీ జీవుడే రాగాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికీ జీవుడుగానే జీవిస్తాడు త్యాగాన్ని పట్టుకున్నవాడు అమృత మానసుడు త్యాగాన్ని పట్టుకున్నవాడేమో అమృతత్వాన్ని పొందాడు రాగాన్ని పట్టుకున్నవాడు మాత్రం ఎప్పుడు జీవుడుగానే జరణ బాధపడుతూనే ఉంటాం కాబట్టి దేన్ని పట్టుకోవాలనేది నీ చేతిలో రెండు ఒకసోటే ఉన్నాయి త్యాగము రెండు ఒకచోటే ఉన్నాయి నువ్వు దే దృష్టితో చేస్తే ఆ ఫలితమే వస్తుంది సుఖమంటే ఏమిటి రెండు దుఃఖాల మధ్య వ్యవధి సుఖమంటే ఏమిటి రెండు దుఃఖాల మధ్య వ్యవధి దుఃఖం అంటే ఏంటి ఎందుకని పగలు ఏంటో మొదలవుతుంది సూర్యోదయంతో మొదలవుతుంది చక్కడ పోయిందా పోలేదా మళ్ళీ రాత్రి దేంతో మొదలవుతుంది సూర్యాస్తమయంతో మొదలవుతుంది ఇది ఇది అయిపోతుంది అది వస్తుంది అది అయిపోతుంది ఇది వస్తుంది అదే రకంగా ఈ పగలు రాత్రి ఎట్లా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయో నీ జీవితంలో కూడా కర్మవైశాద్ నీకు ఎలా కలుగుతుందట సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఎప్పుడు సుఖమే ఉండడము కూడా అసాధ్యం ఎప్పుడు దుఃఖమే ఉండడం కూడా అసాధ్యం ఉదాహరణ చెప్పండి సుఖం నిద్రపోవడం బాగుంటుందా బాగు ఇరవై నాలుగు గంటలు నిద్రపో అదంతా నాకు అనవసరం నిద్రపోవడం సుఖమేనా కాదా అంటే సుఖాల లిస్ట్లో నిద్ర ఉందా లేదా అదే అక్కడ సమస్య కాబట్టి అందుకనే ఇప్పుడు అందుకనే ప్రతిదాన్ని ఒక నియమానికి లొంగేటు చెయ్యి ఏమైపోయినప్పుడు దాంట్లో సుఖం ఉందనే భ్రాంతి పోతుంది అర్థమేనండి నేను ఒకప్పుడు బ్రహ్మాండం బదలైపోయినా కూడా లేవనటువంటి నిద్రపోయాడు ఎప్పుడు నా చిన్నప్పుడు అంటే పదిహేను ఏళ్ల వయసు పదహారు ఏళ్ళ వయసు అలా నిద్రపోయాడు అర్థమైనా అండి ఒక వ్యక్తి నన్ను మేలు ఆయన అడిగాడు అనమాట ఏమయా నువ్వు ఎంతలా నిద్రపోతున్నావు కదా నిద్రలో ఏమంత గొప్ప సుఖం ఉంది సుఖ నిద్రపోయేవాడికి తెలుస్తుంది అన్న అంతే కదా ఎవరిని అడగాలట సుఖంగా నిద్రపోయేవాడికి తెలుస్తుంది అసుఖంగా నిద్రపోయేవాడికి దుఃఖంగా నిద్రపోయేవాడికి తెలుస్తుందా తెలియదు కదా ఆహా నిద్రపోవడం సుఖమే కదా అయితే రేపు నీకు సెలవా గంటలు నిద్రపో అన్నాడు అజలా అదంతా నాకు ఆలోచన నిద్ర సుఖం నిద్రపో లేకుండా నిద్రపో అప్పుడు నిద్రలో ఎంత సుఖం ఉందనేది నీకు బోధపడు ఏ విషయమైనా నీకు సుఖాన్నిస్తోంది అంటే ఆ విషయాన్ని విచారణ ద్వారా అయినా కూడా త్యాగస్థితికి తేవచ్చు లేదా ఏం చేయాలని తీవ్రంగా అనుభవించాలి ఏం చేయాలి దానిపై విడుదలవ్వాలంటే విచారణ ద్వారానా విడుదలవ్వాలి లేదంటే तीव्रथाई दुभव आभिलाष दूसरे बसक्ति प्रपंच कड़ना प्रपंच बंधिस्पंचाने बंधि प्रपंच बंधिस्त आसक्ति आसक्ति लेकिन आ प्रपंच ఆ ప్రపంచం చేత నువ్వు బాధించబట్టలేదుగా అవునా కదా మీరందరిలో ఎవరైనా కానీ బారు కెళ్ళి మందుకు పెట్టేవాళ్ళు ఉన్నారా అక్కడికి వెళ్ళే వాళ్ళమైతే ఇక్కడికి ఎందుకు వస్తామండి అంతేనా కదా అంటే ఆ విషయాసక్త కలిగిన వాడికి ఈ ఆసక్తి లేదుగా అవునా కదా అందుచేత అక్కడ ఆ ఆసక్తి కలిగినప్పుడు ఏమైంది ఆ ప్రపంచం నీకు ప్రారంభమైంది అది అట్లా అట్లా ఆ ఆసక్తి పెట్టుకున్నప్పుడు ఏమయ్యావు ఆ ప్రపంచంలో నీకు స్థానం వచ్చింది అప్పుడు ఆ ప్రపంచం చేత బంధించబడినట్టు బాధించబడినట్టు నీకు అనుభూతి కలిగింది కానీ వాస్తవానికి ప్రపంచం నిన్ను బాధించటం లేదు ప్రపంచం నిన్ను సుఖపెట్టడం లేదు రెండూ చేయడం లేదు కేవలం నీ ఆసక్తి చేత మాత్రమే నీవు ఆ సుఖాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవిస్తున్నావు విచారణ చేసి ఆసక్తిని కనుక నువ్వు పోగొట్టుకోగలిగినట్లయితే నువ్వు ప్రపంచం చేత విడుదల పొందుతావు అర్థమైందండి కాబట్టి ప్రపంచం చేత నువ్వు బాధించబడ్డం అనేది అసత్యం అలాగే ప్రపంచం చేత సుఖించానని కూడా అసత్యం దీని వల్ల నువ్వు సుఖాన్ని పొందావు ఆసక్తి వల్ల అర్థమైందండి ఐఫోన్ అంటాం సుఖమాట ఇంతకు ముందు ఫోన్ హాయిగా ఉంది సుఖంగా మాట్లాడేవని పెట్టేసేదాన్ని ఇప్పుడు ఈ ఐఫోన్ వచ్చినప్పుడైతే ఆ మాట ఆటోమేటాగా తెలియడం అంతేనా కాదు అదే ఆసక్తి కలిగినప్పుడు ఏమైంది కాబట్టి వస్తువు సుఖాన్ని వస్తువు దుఃఖాన్ని నీలో ఉన్నటువంటి ఆసక్తి ప్రభావం చేతనే సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ప్రపంచం నిన్ను బాధించడం కాని ప్రపంచం నిన్ను బంధించడం కానీ ఉండదు నీవెప్పుడు ప్రపంచం చేత బాధించబడవు బంధించబడవు ప్రపంచం నుంచి విడుదల పొందిన వాడి అవుతావు మళ్ళా చదువు చదివిన పాయింట్ బుద్ధిమంతుడు బుద్ధిమంతుడండి మనం ఇప్పుడు బుద్ధిమంతులైనా కాదు మనం అందరం ఇప్పుడు బుద్ధిమంతులైనా కాదు మిగిలిన వాళ్ళతో పోలిస్తే బుద్ధిమంతుడే అంటే కోలిక సాపేక్ష దృక్పథం ద్వారా సినిమాకి వెళ్ళేవాడు ఇతర విషయాలలో నిమగ్నమైపోయేవాడు మధ్యాహ్నం నిద్రపోయేవాడితో పోలిస్తే బుద్ధిమంతుడేగానే కనపడుతున్నాం కానీ వాస్తవానికి బుద్ధిమంతుడు కాదు బుద్ధిమంతుడు అంటే స్వరూపజ్ఞానం పొందదలుచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధిమంతుడు స్వరూపజ్ఞానం నా స్వరూప జ్ఞానాన్ని నేను పొందదలుచుకున్నప్పుడు మాత్రమే నేను ఎవరిని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేయాలని ఇప్పుడు అంటే ఉపనిషత్తులు అంటే సరస్సులైన ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల వాక్యాన్ని ఏ లక్ష్యంతో అయితే బోధించినాయో ఆ లక్ష్యం దృష్ట్యా నువ్వు విచారణ చేసి ఆ లక్ష్యం దృష్ట్యా నువ్వు జీవితాన్ని ఎవరైతే మార్చుకున్నాడో వాడు బుద్ధిమంతుడు అవి ఎప్పుడు ఒకే ఫలితాన్ని ఇవ్వడం లేదుగా ఒకే ఫలితాన్ని ఇస్తున్నాయా అరెండి పని ఎప్పుడు తీంటుందా అరటి పండు ఎప్పుడు దిగానే ఉంటుందా అరటి పండు ఎప్పుడు అరటి పండు ఎప్పుడు వస్తువుని బట్టి సుఖం ఉంది అనే భ్రాంతిని బ్రతికున్నంత వరకు అరటి పండు ఉంటుందని చెప్తా నీ స్మృతిలో అరటి పండు తీంటుందని రిజిస్టర్ చేశా మొదటిసారి తిన్నప్పుడు ఇప్పుడు అరటిపండు తినక ముందే అరటిపండు చూడగానే ఏమైంది ఆ పూర్వక సుఖానుభూతి నీకు వచ్చేసింది అదే సుఖానుభూతిని మళ్ళా ఇప్పుడు అరటిపండు తినేప్పుడు పొందుతున్నావు కాబట్టి సుఖ ప్రతిబింబమే గాని వాస్తవిక సుఖం కాదు సుఖ ప్రతీతే గాని వాస్తవికమైనటువంటిది కాదు అన్నాను తప్పదు అంటే ఎగ్జాక్ట్లీ సత్యం అనేదాని అందుకే చెప్పేది సత్య శోధన అందుకే నేనేమన్నావు శోధనండి బాగా శోధించాలట ఎంత బాగా శోధించాలంటే ఈ నిర్ణయం నువ్వు పొందే వరకు శోధించాలి అండి న్యాచురల్గా ఎవ్వరికి ఈ నిర్ణయాలు రావు ఎందుకని రావు తద్భిన్నంగా ప్రపంచం సత్యం అనేటటువంటి పద్ధతిగానే మనం అనేక జన్మల నుంచి జీవిస్తూ వచ్చాము ఈ ఒక్క జన్మలోనూ చేసిన గొప్ప పనేం కాదు ఇది అనేక జన్మలుగా ప్రపంచము విషయము వస్తువు ఈ మూడు సత్యం అని జీవించాలనే అభ్యాసం కలిగి ఇప్పుడు ఈ మూడింటిని ఏమని తేల్చాలట అసత్యం అని తెల్చాలి అది ఎలా ఒప్పిస్తావనే నీ తెలివితేటలో ఉంది అందుకని నేను బుద్ధిమంతుడు అనిపించింది అర్థమైనా అండి పిల్లవాడికి ఆట బొమ్మలపై ఆశ తదుపరి పుస్తకాలపై ఆశ తదుపరి విషయాలపై ఆశ తదుపరి రకరకాల ఆశలు ఒకటేం కర్మ తదుపరి సంసారంపై ఆశ తదుపరి తదుపరి ఆశ అక్కడ ఉండడానికి ఆశ లేదు కదా ఆశా ప్రవాహంలో అది లేదు పెట్టుకో అంటే ప్రపంచగతమైనటువంటి వాటి అన్నింటి ఎందుకు నీకు ఆశ కనబడుతుందిగా మానవ జీవన లక్ష్యమైనటువంటి ముక్తి ఎందు నీకు ఆసక్తి కలగలేదు ఆసక్తి కలిగితే ఇది విడవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది దీన్ని దాన్ని రెండింటినీ ఉంచుకుంటానండి అది సాధ్యపడదు అదేమైన మానవల్లో మూడు రకాలు ఉంటారు మనం కూడా చెప్పే ఎవరు వాళ్ళు ముఫ్టే కావాలి వాళ్ళు ఉత్తములు అర్థమైనా ప్రపంచం అంతా కావాలి అవకాశం వస్తే ముఫ్తి కూడా కావాలి రెండవ కేటగిరీ ఎవరండి ప్రపంచం అంతా కావాలి అవకాశం వస్తే ముఫ్ట్టి కూడా కావాలి వాడు రెండో తరగతి మధ్యముడు ఇంకోడు ఉన్నాడు నాకు అసలు ముక్తి అక్కర్లా ప్రపంచమే కావాలి వాడు అర్థముడు అంతే మనం ఏ కేటగిరీకి చెప్తామనేది మనం డిసైడ్ చేసుకోవడం దేన్ని బట్టి తెలుస్తున్నది ఇదిగో ఈ లక్షణాన్ని బట్టి తేలుతుంది ప్రపంచం ఏడలే నీకు వస్తువు సత్యమని విషయం సత్యమని సుఖం సత్యమని ఈ ప్రపంచంలో మూడే ఉన్నాయట ఏమున్నాయి వస్తువు విషయము సుఖము ఈ మూడే ప్రపంచం అంటే ప్రపంచం ప్రపంచం ప్రపంచం అంటున్నావా లేదా ఏ ప్రపంచం అయినా సరే తీసుకో ఏముంటాయి అందులో వస్తువు విషయము ఈ మూడు ప్రపంచం యొక్క లక్ష్యం ఈ మూడు అస్థిరమని ఈ మూడు మారిపోతున్నాయా మారిపోవటం లేదా ఒకప్పుడు నల్ల తొక్కా వేసుకుంటే బాగుంది ఒకప్పుడు తెల్ల తొక్క వేసుకుంటే బాగుంది ఏది బెటర్ అంటావు ఏది బెటర్ అంటావు చెప్పడం కొద్దిగా కష్టమేనండి నీ ఆసక్తిని బట్టి వస్తువు విషయము సుఖము ఏర్పడుతున్నాయి కానీ వాస్తవానికి నల్ల చొక్కాలోనూ లేదు తెల్ల చొక్కాలోనూ కూడా లేదు వస్తువు నందు లేదు విషయమునందు లేదు సుఖమునందు లేదు వస్తువు ఆసక్తి విషయమునందగల ఆసక్తి సుఖమునందుగల ఆసక్తి చేత అవి ఉన్నట్లుగా తోచుతున్నవి బుద్ధిమంత్రి అయిన వాడికి ఎలా తోచినాయట అవి లేవు అని తోచినాయి వస్తువు లేదు విషయము లేదు సుఖము లేవు నారాయణ వాటిని చంద్రదర్శి పట్టుకెళ్ళామనుకో ఏమిటి ప్రయోజనం అంతే అది కూడా డబ్బులుంటే అంతే కదా ఎందుకని సెలక్షన్ కి మనం పంపిణా అక్కడ ఉన్నా బాగా ఉన్నాయి కదా అలా గుడ్ ఆసక్తి లేదు అర్థమేనండి ఆహా నేను నా పెళ్లి కూడా నేను పడ్ల కొనుక్కోలేదండి ఏ వాళ్ళు ఏముంటే అదే వేసేస్తున్నాను అంటే సాధ్యమైనంత వరకు నేను వైట్ అండ్ వైట్లోనే ఉంటాను కాబట్టి నాకు అసలు ప్రాబ్లం లేదు అర్థమేనండి రెండోది ఇంకోటి ఏమిటి బంగారం ఆభరణాల షాపుకు నేను పట్టుకెళ్ళారా ఇప్పుడు ఏం చేద్దాం వేళ్ళకి పెట్టుకునేవి కాళ్ళకు పెట్టుకునేవి కంఠానికి పెట్టుకునేవి కా అంతేనా కాదా బంగారమే కదయ్యా వేళకు పెట్టుకునేది కాళ్ళకు పెట్టుకునేది కంఠానికి పెట్టుకునేది ఎత్తిమీద పెట్టుకునేది ఇంత గమనించి అక్కడ ఏముంది అందులో ఏం లేదుగా ఒకే బంగారాన్ని పలు స్థానాలలో ధరించడం కోసమని దానికి రకరకాల రూపాలను కల్పించు అంతేనా బంగారం సత్యమా రూపం సత్యమా ఒక ఆయన పొద్దున్నే వాళ్ళ పిల్లడికి ఇట్లాంటి పిల్లడికి తాళం ఇచ్చి ఆయన బంగారం షాప్ తీసి అన్నీ ఉన్నాయా లేదు చూసి చెప్పరానా అలుస్తున్నాను అన్నాడు ఆయన వెళ్ళాడు పిల్లవాడు తలుపు తీశాడు బంగారం మాత్రం కనపడలేదు అని చెప్పాడు బంగారం కనపడలేదు ఇంటి దగ్గర ఉన్న ఆయనకి ఏమైంది అర్థమైందా ఆయన పరిగెట్టుకుంటొచ్చాడు అన్నీ అక్కడ యథార్థంగా ఉన్నాయి ఇదేంట్రా అన్ని ఎదుర్కొంటున్నాం అవి వేళ్ళకి పెట్టుకునేవి కాళ్ళకి పెట్టుకునేవి నెట్టికి పెట్టుకునేవి తరగ పెట్టుకునేవి అంటే కానీ బంగారం ఎదురుతుంది అన్నది కాబట్ మనం కూడా ప్రపంచం ఎలా కనబడుతుంది ఇప్పుడు అండి ఈ వస్తువు విషయము సుఖము సత్యం ఎలా అవుతాయి అవవు కదా అసత్యం అనేటటువంటి గ్రహింపు ఎవరికైతే వచ్చిందో వాడు బుద్ధిమంతుడు ఇప్పుడు చదువు ఇప్పుడు మనం జీవితంలో రోజువారీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో సాధ్యమైనంత ఎక్కువసేపు ఆశ్రయిస్తున్నాము ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్నాం మన జీవితం పొద్దున్నట్టు రాత నడుస్తుంది అయితే వస్తువు లేకపోతే విషయం లేకపోతే సౌఖం ఈ మూడు కలిసినటువంటి ప్రపంచంతో జరుగుతుంది దీనికి బదులు ఎవరిని ఆశ్రయించమని చెప్తున్నాడు దేశిక వర్యుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆ అనే దాన్ని ఎలా సాధించాలో ను బాగా తెలుసు అని చెప్తాము ప్రయత్నించే కనబడుతున్నటువంటి ప్రపంచంలో ఉన్న వస్తువులని ఏమన్నా తేల్చా అసక్తములు అశాశ్వతములు అని తేల్చారు కాబట్టి అసద్వస్తువులు ఇవన్నీ అర్థమైందండి నీ శరీరం కూడా ప్రపంచంలో భాగమైనా కాదు వేరేనా కాబట్టి శరీరం కూడా అన్ని అసద్వస్తువుల్లో మొదటిది ఏమిటి శరీరం అర్థమైందండి మనం దేన్ని బాగా నమ్మాము ఇది కలకాలం ఉంటుంది అక్కడికి భూమి దాచెట్టుకుంటే అట్లాగే ఉంటుంది అని మన భావన ప్రపంచంలో ఉన్న వారు అందరూ నేను మాత్రం భూను అనుకుంటాడట అర్థమైందండి అది అనుకోవాలి ఎప్పటికోపడికి పోతామనుకుంటావు కానీ రేపు పోతానని మాత్రం అనుకో అది ఎప్పటికోపడికి పోతానని అనుకుంటాడు కానీ రేపు పోతానని మాత్రం అనుకోడు కానీ రేపటికి ఉంటామని ఖాయం ఉందా లేదు కదా అది నీతేలో లేదు కదా కాబట్టి నమ్మరాజ్ అనేటటువంటి వస్తువులలో మొదటి వస్తువు శరీరం కానీ ఇదే శరీరమే శరీర ఆధ్యం ధర్మ సాధనం అన్ని సాధనములలోకి ఎలా ఉత్తమమైన సాధనమేది ఈ శరీరమే ఈ శరీరం లేకపోతే ఏ ధర్మం చేయలేదు ఏ కర్మ చేయలేదు ఏ ఉత్తమమైన స్థితిని సాధించలేదు కాబట్టి ఈ శరీరాన్ని ధర్మ సాధనంగా వాడి ముక్తిని సాధిస్తున్నావా కర్మ సాధనంగా వాడి ప్రపంచాన్ని పొందుతున్నావాడు వాడు బుద్ధిమంతుడు ధర్మ సాధనంగా వాడి ముక్తిని పొందితేనేమో బుద్ధిమంతుడు అర్థమైనా అదే కర్మ సాధనం అంటే సుఖ దుఃఖాలను అపేక్షించి ప్రపంచాన్ని ఆశ్రయించి జీవించావు అనుకో అప్పుడేమయ్యో జీవుడు అర్థమైనా కాబట్టి దీనికి బదులు ఏం చేడు దేశ వర్యుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఈ సృష్టి అంతటికీ ముందున్నటువంటి స్థితి ఒకటి అది సద్వస్తు మొదటే చెప్పాడు బ్రహ్మము బ్రహ్మంగా కదా ఆయన బ్రహ్మము అర్థమైనా ఆ బ్రహ్మము అన్నటువంటి స్థితిని నువ్వు తెలుసుకోగలగాలి ఈ సృష్టి అంతా ఏర్పడక ముందున్నటువంటి బ్రహ్మీభూత స్థితిని నువ్వు కనుక నువ్వు సాధన ద్వారా జ్ఞాన సిద్ధి ద్వారా తెలుసుకోగలిగినట్లయితే అదేవిడది సద్వస్తువు ఎటువంటి వాడిని ఆశ్రయించాలంటే ఇప్పుడు దేశిక వర్యుడు దేశిక వర్యుడు ఎవరు ఎవరికైతే ఆ సద్వస్తువు గురించి స్వానుభూతిగా తెలుసు వాళ్ళు దేశిక వర్యుడు అంటే ప్రమాణాలు చాలా రకాల ప్రమాణాలు ఉన్నాయి ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగా తెలుసుకుని చెప్పడం ఒక పద్ధతి సాధన ప్రమాణంగా చెప్పడం ఒక పద్ధతి ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పడం ఒక పద్ధతి పరోక్ష ప్రమాణంగా చెప్పడం ఒక పద్ధతి స్వానుభూతి ప్రమాణంగా చెప్పడం ఒక పద్ధతి నువ్వు ఎటువంటి వాడిని వెతుకోవాలట ఎవరికైతే బ్రహ్మము అనుభూతి స్వానుభవ ప్రమాణంగా ఉన్నదో అటువంటి వాణ్ణి ఆశ్రయించి ఆ సద్వస్తువుని గురించి నువ్వు బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది రోజువారి దైనంది జీవితంలో చేయవలసినటువంటి పని మాత్రం ఏమో నాకు తెలియదు ఇంకా దర్శనం వస్తే తెలుస్తుంది అర్థమేనండి ఊహ ద్వారా పొంద నలవిగా దర్శన సిద్ధి చే పొంద ూడై విచారణానమి సంసార సముద్రములో మిగిలియున్న తనను తాను अटेवाली बुद्धिमंत पैन चपेन पन आधान जीवन जीविस्ट बुद्धिमंत मनि अट मोक्षा अपेक्षे मारा इंटर मोक्षा अपेक्षिस्टू एवर प्रपंच वस्तु विषय सुखम असद वस्तु असत्य ग्रह వైరాగ్య బుద్ధిని పూజినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో దేశిక వర్యుడైనటువంటి సద్గురువును ఆశ్రయించి సద్వస్తువుని గురించి లెస్సగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాడు ఈ ముముక్షు ఏం చేయాలో చెప్తున్నాడు ఇందాక ఇదాకా ఏం చెప్పాడు బుద్ధిమంతులు ఎలా జమ చేయాలో చెప్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ముముక్షు ఎలా జీవించాలో చెప్తాడు ఆరుడు అంటే ఏంటి అసలు ఆరోత అంటే ఏంటి ఎక్కావు గుర్రం నడపాలండి ఎక్కడ నడపాలండి అధిరోహించి నెక్కాలి అదనే ఉన్నారు ఎక్కడా అధిరోహణము అన్నారు అది ఎక్కడ అంటే అర్థమేంటి అధిరోహణం ఎక్కేవాడు కింద పడిపోకుండా ఉండాలి ఎక్కిన తర్వాత ఏమవ్వాలి కింద పడకుండా నడపాలి గుర్రాన్ని అంతేనా కదా అప్పుడే గుర్రాన్ని నడపడం నీకు వచ్చింది అంటాం అంతేనా కదా ధ్యానయోగారూఢుడై అన్నాడు అంటే ధ్యానయోగం అనే గుర్రాన్ని ఎక్కిన వాడవై కింద ధ్యాన యోగం అనేదాన్ని ఒక భావిస్తే నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు అదే ధ్యాన నిష్టలో నిలబడి ఉన్నటువంటి వాడవై ఆ రూఢత అంటే అర్థం ఏంటి ఇరవై గంటలు అదే స్థితిలో ఉండాలి ఇరవై గంటలు అదే స్థితిలోనే ఉండాలి ఉండి నీ వ్యవహారశీలతని కలిగి ఉండాలి సామాన్య వ్యవహారాన్ని చేస్తూ విశేష వ్యవహారం జోలికి వెళ్ళకూడదు అటువంటి ధ్యాన యోగ ఆరుఢత కలిగిన వాడే ఉండాలి ఇప్పుడు మనం ధ్యానం అని చెప్పేది చేస్తున్నాం చాలా కష్టం మీద అది కూడా చేసిన వన్ అవర్ లో ఆరు ఎంతసేపు ఉంటుంది అంటే నిన్ను నువ్వు మరచి పోవుట అంటే అర్థం ఏమిటి నామరూపాత్మకంగా ఇప్పుడు మనం లేదా ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎవరు కూర్చున్నారు జయలక్ష్మి గారు కూర్చుంది కాసేపు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరు ఎవరు కళ్ళు మూసుకున్నారు ఆ జయలక్ష్మి గారు కలిగిస్తుంది ఇంకా కాసేపట్లో ఏమైంది ఆ జయలక్ష్మి కనుమరుగైపోయింది పోయినా పోలేదా కాసేపట్లో జయలక్ష్మి ఉండదు నామం పోతుందండి మొట్టమొదట తర్వాత ఏముండిపోతుంది రూపం మిగిలిపోతుంది ఒక స్త్రీ ఒక మానవుడు ఇలా మార్పు చెందుతూ ఉంటుంది చెందుతూ చెందుతూ కరిగిపోతూ ఉంటుంది లోపల బుద్ధి ఊహ ఇలా ఒక్కొక్కదాన్ని పట్టుకుంటూ విడిచిపెడుతూ పట్టుకుంటూ విడిచిపెడుతూ పట్టుకుంటూ విడిచిపెడుతూ తన స్వస్థితికి చేరుతుంది ఏ రూపము లేకుండా ఏ భావన లేకుండా ఏ ఓహా లేకుండా తనకు తానుగా తాను తానుగా నిలిచి ఉండేటటువంటి స్థితిని ఆరుఢస్థితి అంటారు ఇది ఆరుఢ స్థితి అంటే ఈ తాను తానుగా ఉన్నటువంటి స్థితి ఎప్పుడూ ఉండాలట ఆ తాను తానుగా ఏ కదలిక లేకుండా ఏ చలనము లేకుండా నిలబడి ఉన్నటువంటిది యోగస్థితి మొదటి స్థితి ఏమిటి ధ్యానం ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ అధిరోహణం చేయగా చేయగా ఎక్కుతూ ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ వెళితే ఒక దశకి చేరేపడికి ఎక్కడికి చేరావు తాను తానుగా ఉన్న స్థితికి చేరావు అది యోగం ఇది ధ్యాన యోగం ఈ ధ్యాన యోగంలో ఆరుఢ స్థితి అంటే ఏమిటి తాను తనను తాను తెలుసుకున్నటువంటి స్థితి తనను తాను ఏరో భాగంగా తెలుసుకోగలుగుతున్నాడు ధ్యాన స్థితిలో తనను తాను ఎలా తెలుసుకోగలుగుతున్నా మనకు బయట ప్రపంచం అంతా తెలియాలి అంటే ఏముండాలి మనకు బయట ప్రపంచం అంతా తెలియాలి అంటే ఏముండాలి ఇవన్నీ ఇవన్నీ సత్యాలి ఇవన్నీ ఆన్సర్లే కానీ ప్రపంచాన్ని కనపడాలి అంటే ఏముండాలి ప్రపంచాన్ని కనపడాలా అవుతా ప్రపంచాన్ని కనపడాలంటే ఏముండాలి ప్రపంచాన్ని కనపడాలంటే ఏముండాలి ప్రపంచాన్ని కనపడాలంటే ఏముండాలి ఇంకా కొంతమంది మాట్లాడటం ఎంతసేపు అయినా ప్రపంచం సత్యమే ఇవన్నీ ఆన్సర్లేనండి చెప్పేవన్నీ ఆన్సర్లే కానీ యథార్థమైన ఆన్సర్ వచ్చేవారు ప్రశ్నిస్తుండాలన్నమాట ప్రపంచం కనపడాలి అంటే ఏముండాలి అందరికీ శాస్త్రాలు బాగా వచ్చేసినాయి నిజ జీవితంలో తప్ప ప్రకాశం ఉండాలి సూర్యుడు లేకపోతే ప్రపంచం ఎట్లా ఉంటుంది ప్రపంచానికి ఆధారం ఎవరు సూర్యుడు కదా కాబట్టి ప్రపంచం ఉండాలంటే ఎవరుండాలి సూర్యప్రకాశం ఉండాలా వద్దా నువ్వు ప్రపంచాన్ని గుర్తించాలంటే ఏమి ఉండాలండి అస్పష్టంగా చూస్తున్నావు ఈ ప్రాకృతికమైన ట్యూబ్లైట్లు వేసుకుని చూస్తావని వాళ్ళు చెప్పటం అసలు ప్రపంచాన్ని గుర్తించాలంటే ఏమి ఉండాలన్నారు అందుకని ప్రకాశం ఉందా ఉండాలా అవుతా ఇప్పుడు నీ బయట ప్రపంచాన్ని చూడడానికి సూర్యప్రకాశం ఉంది ఉందా నీ లోపల ప్రపంచం ఉందా లేదా ఉందా నీ లోపల ప్రపంచం ఉందా ఉందా ఎలా తెలుసు అంత ఎందుకయ్యా బాబు నేను చెప్పడం నాకా నువ్వు రోజు రాత్రి నిద్రలోకి పోయేటప్పుడు కళలు వస్తున్నాయా రావడం లేదా ఆ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచం ఉందని ఒప్పుకుంటా ఒప్పుకోవా రోజు కళ కంటున్నావా లేదా వెళ్ళేటప్పుడు కళలు కంటున్నావు బయటకు వచ్చేటప్పుడు కూడా కళలలో నుంచే వస్తున్నావు కాబట్టి నీ లోపల ప్రపంచం ఉందని ఒప్పుకున్నావు లేదా నీ లోపల ప్రపంచం దేని వల్ల చూడగలుగుతున్నావు ఎలా నీ లోపల ప్రపంచాన్ని దేని వల్ల చూడగలుగుతున్నావు ప్రకాశం వల్లనే చూడగలుగుతా ప్రపంచాన్ని చూడాలంటే ప్రకాశం ఉండి తీరాల్సిందే ప్రకాశం లేబే ప్రపంచం కనపడదు కాబట్టి నీ బయట ప్రకాశమే ఉన్నది నీ లోపల కూడా ప్రకాశమే ఉన్నది నీ లోపల కూడా ఓ ఉంది అది ఏ ప్రకాశమో తెలుసుకోవడమే తనను తెలుసుకోవడం నీ లోపల ఉన్న ప్రకాశం ఏ ప్రకాశమో తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం కాబట్టి ధ్యాన యోగం ద్వారా నువ్వేం తెలుసుకున్నావు తనను తాను తెలుసుకున్నాడట తాను ప్రకాశస్వరూపుడని గ్రహించాడు అదే ప్రకాశస్వరూప స్థితిలో నిలబడిపోయి బుద్ధి అదం మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు కూడా ఆ ప్రకాశస్థితిలో నిలబడిపోయి ఉన్నాయి దాన్ని ఏమన్నారు తనను తాను తెలుసుకొనుట ఆ జ్ఞాతని తెలుసుకొనుట నేనెవరినిప్పుడు జ్ఞాతని తెలుసుకునేవాడిని అర్థమైందండి కాబట్టి బుద్ధి యోగారూఢత అంటే అర్థం ఏంటి ఇప్పుడు తన లోపలున్న ప్రకాశాన్ని మాత్రమే తాను దర్శిస్తున్నవాడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు ముముక్షు కాబట్టి ముముక్షు ఏం చేయాలని ఇప్పుడు ముముక్ష చేయవలస మొట్టమాటి పని ఏమిటి ఇరవై నాలుగు గంటలు ధ్యాన యోగారూఢుడై ఉండాలి అంటే మనం ఏమన్నా ధ్యానూఢత ఉండాలి అక్కడ ఆరుఢత అంటే ఆ ప్రకాశాన్ని గుర్తిస్తున్నటువంటి స్థితిలో ఎంతసేపు ఉంటున్నావు అసలు ఉండలేదా కాబట్టి ముముక్ష కాదు అవ్వాలి మన జీవితాన్ని ఆ రకంగా మార్చుకుంటే తప్ప అలా అవలేవు అర్థమైందండి నాకు బుద్ధిమంతుడు అవ్వాలంటే ఎలా మారాలో చెప్పాడు అర్థమైందండి సద్గురువుని ఆశ్రయించి ఏం చేయాలో చెప్పాడు ఇప్పుడేం చెప్తున్నాడు ముక్ష్యు జీవించాలో చెప్తున్నాడు నేను నాకు ముక్తే కావాలి అన్నవాడు మొదటి నియమం ఏమిటా ధ్యాన యోగారు అంటే అర్థం ఏంటి విచారణ చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉండి విచారణ చేస్తున్నావు శరీరం నేనుగా ఉండి విచారణ చేస్తున్నావు ఇప్పుడు ఎలా చేస్తున్నావు శరీరం నేనుగా ఉండి చేస్తున్నావు కానీ విచారణ ఎలా చేయాల నువ్వు జ్ఞాత నేనుగా ఉండి విచారణ చేయాలి ఈ ధ్యాన యోగారూఢుడవై విచారణ చేయాలి చేసావు అక్కడ నుండి చూస్తే నువ్వెలా కనబడుతున్నావట జ్ఞాత అనేటటువంటి స్థితి నుంచి నువ్వు దర్శిస్తే నువ్వు ఎలా కనబడుతున్నావట ఎప్పుడైనా సముద్ర స్నానానికి వెళ్ళావా లేదా ఏ పౌర్ణములకు వెళ్తారండి వైశాఖ పౌర్ణమింటారా లేదా మాఘ పౌర్ణమి వెళ్ళినప్పుడు సముద్రంలో మునిగిపోయే వాళ్ళతో వస్తావా చూడవ చూడాలి నువ్వు కూడా అదే కాబట్టి సంసారం అనే సముద్రంలో మునిగిపోతున్న వాడు నువ్వు సముద్రంలో మునిగిపోయిన వాడు ఎలా ఉంటాడో తెలుసా ఇప్పుడు అలా మునిగిపోతే తెలుస్తుంది ఊపిరాడక ఎలా కొట్టుకుంటాడు వాడు అనుభవం లేదుగా సముద్ర స్నానానికి వెళ్ళి భయం భయంగా అది పెట్టి అమ్ముట్టుకోవడం తల్లుకోవడం బయటికి రావడం మృత్యుభీతిని పోగొట్టుకోవడం కోసమే సముద్ర స్నానానికి వెళ్ళమన్నా అర్థమేనండి అంతేకాక సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి ఆ రోజులు ఎప్పుడు చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి అనమాట ఎప్పుడు చేయాలి పండగలు మీ వల్ల ఏ పని కాదు సూర్య చంద్రులు ఏకకాలంలో దర్శనమిచ్చే సమయంలో చేయాలి ఏమో నువ్వు ఎప్పుడు చేస్తావో నాకు తెలియదు ఇప్పుడు సూర్య చంద్రులు ఏకకాలంలో సముద్రంపై దర్శనం ఇవ్వాలంట నువ్వెప్పుడు చేస్తావో నాకు తెలియదు అలాంటి సమయంలోనే సముద్ర స్నానం చేయాలి ఎందుకు అలా పెట్టారు నిర్ణయం అనమాట అది సూచన అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు వెలుగులో చంద్రుడు ఎలా కనపడుతున్నాడో నీకు ఆ సమయంలో తెలుస్తుంది సూర్యుడు చంద్రుడు ఏకకాలంలో ప్రకాశిస్తున్నప్పుడు సూర్యుడు వెలుగులో చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో తెలుస్తుంది ఆ చంద్ర ప్రకాశము నీకు ధ్యాన యోగారూఢతలో స్వప్రకాశం కనపడుతుంది అది అక్కడ సాదృశ్యం అర్థమైందండి ఆ చంద్ర ఎలా ఉందో నువ్వు గండ్లు మూసుకుని ధ్యానం చేస్తావు కదా ఆ ధ్యానయోగారూఢత స్వరూప జ్ఞాన నిష్టలో నిలిచి ఉన్నప్పుడు నీకు ఒక ప్రకాశం స్ఫురిస్తున్నట ఆ ప్రకాశ దర్శనం ఎలా ఉంటుందట ఆ చంద్ర ప్రకాశం సూర్యప్రకాశపు వెలుగులో చంద్ర ప్రకాశం ఎలా అలాంటి చంద్ర కలిగి ఉంటావు ఈ సాదృశ్యాన్ని తెలుసుకోవడం కోసమనే సూర్య చంద్రులు ఏకకాలంలో ప్రకాశించే కాలంలో సముద్ర స్నానం అప్పుడు మృత్యు భీ తొలగుతుంది మృత్యుభీతి మరణ భయం పోవాలి అంటే అప్పుడు స్నానం చేయాలి సరే ఇప్పుడు ఆ నిలబడి ఉన్న స్థితి నుంచి తనను తాను విచారణ చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ నామరూపాత్మకమైన నేనని జీవుడు ఉన్నాడు వాడు ఎలా కనపడ్డాప్పుడు సంసార సముద్రమంత ఊపిరాడక మునిగిపోతున్న వాడు ఎలా ఉన్నాడో వాడు అలా కనపడ్డాడు సంసారం ఇంతకీ బయట ఉందా లోపము సంసారం బయట లోపల సంసారం బయట సంసారం లోపల సంసారం లోపల వెండి చోట ఎలా ఉంటుంది కానీ ఏదో ఒక తోట ఉంటుంది కానీ ఏ వస్తువు అయినా కూడా రెండు తోటలు ఉంటుందా ఉండదుగా కాబట్టి మనస్సే నీకు సంసారం ఇంకేం లేదు జ్ఞాత అనే దృష్టి నుంచి తనను తాను తెలుసుకున్న ఎవరికి ఉంటాడో తానైనటువంటి స్థితి నుంచి చూసినటువంటి వాడికి సంసారం మనసే ప్రపంచం వేరే ఇంకేమీ లేవు ఒక్క మనసే సంసార రూపంగా కనబడుతుంది ఒక్క మనసే ప్రపంచ రూపంగా కూడా కనబడుతుంది ఒక్క మనసే విషయ రూపంగా కనబడుతుంది ఒక్క మనసే అన్ని ఇంద్రియాలు అవుతుంది ఒక్క మనసే అన్ని సుఖ దుఃఖాలు కూడా కాబట్టి ఈ ఒక్క మనసుని ఎక్కడి నుంచి చూడాలని ఇప్పుడు తనను తాను తెలుసుకున్నటువంటి ధ్యాన యోగారు మనసు అనేదాన్ని చూసాడట చూసినప్పుడు ఏమైందట ఆకాశ నుంచి విహంగ వీక్షణం ద్వారా మీ ఇంటిని చూసావు ఎంత కనపడి గుర్తించడానికి వీలు తానంత కాబట్టి నీలో సంసారం ఎంత ఉన్నాయా నువ్వెలా ఆకాశం వలే ఉన్నావు నువ్వెలా ఉన్నావు ఆకాశం వలే ఉన్నావు అక్కడి నుంచి చూస్తే నీ ఇల్లు ఎంత కనబడుతుందో నీ మనసు అంత ప్రస్తుతం నీ మనసు ఎంత ఉంది జీవితం ఇప్పుడు మనసు ఎలా ఉంది నీ ఇంటి ముందు నువ్వు నిలబడి చూసావు అప్పుడు నీకంటే నేను ఇల్లు పెద్దగాలి కాబట్టి నువ్వేం అట్లా చూడకూడదు దృష్టిని మార్చాలి నువ్వు ఆకాశ స్థితి నుంచి గగన సదృశ్యం దీనే ఉంటారండీ గగన సదృశ్యండి ఆ గగన సదృశ్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు జ్ఞాతవి ప్రకాశం ఎక్కడ ఉందండి ఆకాశంలోనైనా ప్రకాశం ఉందా కాబట్టి ప్రకాశం అంతటా వ్యాపించి ఉందా ఒక చోటే ఉందా అంతటా వ్యాపించి నువ్వు కూడా ప్రకాశ స్వరూపుడు అంతటా వ్యాపించిన అవుతావు గాని ఒక బిందువుగా ఉన్నటువంటి ఇంటికి ఒక బిందువుగా ఉన్న విషయానికి ఒక బిందువుగా ఉన్నటువంటి దద్దోజనానికి ఎందుకు పరిమితం అవుతావు అవసాధ్యం కదా కాబట్టి నేనేవరిని అనంతుడను అప్రమేయుడను అవిభాజ్యుడను అవి నా లక్షణాలు నా లక్షణాలు ఏంటి అనంతుడు అప్రమేయుడు అవిభాజ్యుడు ఆకాశంలో ఏమైనా విభజనలు ఉన్నాయా లేవు ప్రకాశానికి ఏమైనా విభజనలు ఉన్నాయా లేవు వ్యాపకమే నా యొక్క ప్రథమ లక్షణం అని నీ పరిమితులను నువ్వు పోగొట్టుకునే పనిలో పడ్డాడు ఇప్పుడు ఈ ధ్యాన యోగారూఢుడై తనను తాను తెలుసుకున్నటువంటి వాడైనటువంటి ముముక్షువుకి ఒకటే పనిగా వచ్చిందడు ఇంతకుముందు చాలా పనులున్నట్టు చెప్పాడు ఇప్పుడేం చెప్పాడు నా కాలని ఏమి లేవు ఇప్పుడు ఒకటే పనులు ఏమిటా నా పరిమితులను నేనే పోగొట్టుకోవడం నా పరిమితులను నేనే పోగొట్టుకోవడం అనేటటువంటి ఒక్క పనిని మాత్రమే చేసేవాడెవడో వాడు ముముక్ష ఇప్పుడు చదువు మూడు శ్లోకాలు అయిపోయా మూడైనాయినాయినాయి మళ్ళా చదువు ఇప్పుడు చదివింటే మళ్ళా చదువు ఉద్ధరే ఉద్ధరే దాత్మనాన ఉద్ధరే దాత్మనాత్మనాం ఉద్ధరే దాత్మన మానం మగ్నం సంసార వాలిదౌ యోగా రూపత్వమాసాధ్య సంయగ్ధర్సన నిష్ఠయ కాబట్టి నిన్ను ఉధరించే వాడు ఎవడయ్య భగవంతుడు ఉద్ధరే దాత్మనాత్మనాం ఆత్మనామవలసాలయే ఇది ఉపనిషత్తు వాఖ్య అన్ననేన ఏంటండి ఇది ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే నీలో ఏ ఆత్మస్వరూపమైతే నేనుగా ఉన్నదో అదే నిన్ను ఉద్ధరించగలిగేది కాబట్టి నువ్వు జీవితాంతా ప్రయత్నించి ఏం తెలుసుకోవాలయ్యా ఏ నేనైతే ఆత్మస్వరూపంగా యథార్థంగా వ్యాపకంగా అనంతంగా అప్రమేయంగా అవిభాజ్యంగా ఉన్నదో ఆ నేను తెలుసుకో ఆ నేను తెలుసుకుంటే తావు నీ లక్ష్యాన్ని చేరుతావు కాబట్టి ధ్యాన యోగారూఢుడవై చేయాలి పని అర్థమైందండి ఏ పని చేస్తూ ఉన్నా కూడా నీ ధ్యాన యోగారూఢత చెడిపోవడు ఇది చాలా ముఖ్యమైనది చాలామంది ధ్యాన యోగారూఢత అంటే ఏంటి ఏమనుకున్నారు కళ్ళు కాళ్ళు కట్టేసి చేస్తేనే ధ్యానం అనేటటువంటి భ్రాంతిగతమైనటువంటి పద్ధతి అంటే కిండర్ గార్డెన్ ధ్యానం అనమాట కేజీ క్లాస్ ధ్యానం ఏంటంటే కాళ్ళు కాళ్ళు కట్టేస్తేనే ధ్యానం అర్థమేనండి అందుకే ధ్యానం అనలా ఆయన ఆయన ఏమన్నప్పుడు ధ్యానయోగారూఢుడవై ఉండాలి జ్ఞానయోగమైనటువంటి గుర్రాన్ని అభిలోహించాల అభిలోహించి దాని నువ్వు నడపగలిగేటటువంటి సమర్థుడై ఆ రూఢుడవై ఉండాలి అర్థమేనండి కాబట్టి ధ్యాన నిష్ట కలిగి తదేక ధ్యాన నిష్ట అంటే అటువంటి ధ్యాన యోగాలుడత ఏ పని చేస్తూ ఉన్నా నేను ఆత్మస్వరూపుడు అనే భావం చెదరకుండా ఉండాలి నేను ప్రకాశస్వరూపుడు అనే లక్షణం చెదరకుండా ఉండాలి నేను అనంతుడను నేను అవిభాజ్యుడను నేను అప్రమేయుడను అనే లక్షణాలు చెప్పుకోకుండా ఉండాలి కాబట్టి మీకు ఐదు లక్షణాలు లేవు ఏమిటవి నేను ఆత్మస్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను అనంతుడు నేను అప్రమేయుడు నేను అవిభాజ్యుడు అప్రమేయుడు అంటే ప్రతిబింబితుడు వీడికి ప్రమేయం లేదు వీడిని బదులు ఇంకో నెమనైనా పెట్టడానికి కుదరదు ఇప్పుడు నువ్వేమన్నావు నేను స్త్రీని అన్నావు ఆయన నేను పురుషుణ్ణి అనగానే మొదటి ప్రమేయం వచ్చేసి కాసేపట్లో ఇంటికి వెళ్ళావు ఇంటికి వెళ్ళగానే ఏమన్నావు నేను భార్య నేను భర్తని అన్నాడు ఇంకో ప్రమేయం వచ్చేసింది మళ్ళా ఇడి తిరిగావు ఇరిగే వాడు కనపడారు కనపడటం ఏమైంది ఆ నేను తల్లిని నేను తండ్రిని ఇంకో ప్రమేయం వచ్చేసి సో ఇట్లా ఎన్ని ప్రమేయాలైతే నువ్వు పెడుతూ పోయావో అన్ని ముసుగులు పడిపోతున్నాయి అన్ని పరిమితులు పడిపోతున్నాయి అని ఆయన మీ పిల్లవాడిని నువ్వు దైవంగా వ్యవహరించే అవకాశం ఉందా లేదా లేదా ందు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కాబట్టి నివియత్వానికి ఈ పరిమితులు అడ్డం రావడం లేదు ఈ పరిమితులు ఏవి కూడా నిబియత్వానికి అడ్డు రావడం లేదు అర్థమైందా అదిలేవిడ తర్వాత చూసుకుంటుందిలే అర్థమైనా అండి కాబట్టి ఇని అప్రమేయుడు అయినటువంటి స్థితిలో ఉండాలి కానీ ప్రమేయము ప్రమాత ఆ ప్రమాతకు సంబంధించిన జ్ఞానము ఇవేవి కూడా నేను అంటేవిగా ఉండకూడదు అర్థమైనా ఎప్పుడు త్రిపుటి జీవుడు అంటే ఏముంటాయి మూడు మూడు లక్షణాలు ఉంటాయి త్రిపుటి ఉంటుంది అనమాట జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇదొక త్రిపుటి తత్వగుణం తజోగుణం తమోగుణం ఇదొక త్రిపుటి అదేనండి ఇట్లా అన్నీ త్రిపుట్లే అసలు త్రిపుట్లు లేవి అంటూ ఏది లేదు జీవభావం అంటే ఏమిటంటే ఈ త్రిపుట్లతో వ్యవహరించడమే జీవభావం అంటే నాకు త్రిపుడు చెప్పే ప్రపంచం అంటే ఒక త్రిపుడు చెప్పే ఏమిటది వస్తువు విషయము సుఖము ఈ మూడు కలిపితే ప్రపంచం అర్థమైందండి ఇట్లా ప్రతిదీ మూడు మూడుగా ఉంటదనమాట ఈ మూడింటిగా వ్యవహరిస్తూ ఉంటాం మన కూడా తోపన చూసి పుట్టింది మొదలు పోయే వరకు మనం నేను జీవిస్తున్నాం మెలకువ కాల నిద్ర పుట్టింది మొదలు పోయే వరకు ఉంటాయి అవి గ్యారంటీగా అంతేనా కాదు ఏడా ఉందా పుట్టినవాడు గిట్టేవాడు ఈ ఆ నుంచి ఈ చివరి దాకా చూస్తే ఎప్పుడు ఏం కనబడుతున్నాయి మెలకువ కాల నిద్ర అనుకుంటున్నాయి నేను మూడు ఈ మూడింటిలోనూ ఒకటిగా వెంటైన విషయం ఏంటంటే ఆత్మస్వరూపం అంటే ఏమిటి ఈ మూడింటిలో అవిభాజ్యుడుగా అనంతుడుగా అప్రమేయుడుగా ప్రకాశస్వరూపుడుగా ఆత్మస్వరూపుడు మూడు మూడుగా కనబడే అన్నింటిలో కూడా ఈ ఐదు లక్షణాలతో ఉన్నావు ఏమిటా ఐదు లక్షణాలు నేను ఆత్మస్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను అప్రమేయుడు నేను అవిభాజ్యుడు నేను అనంతుడు ఈ ఐదు లక్షణాలతో నీవు ధ్యాన యోగారూఢుడు అయి నీ యొక్క జీవితాన్ని గడపాలి నీ బయట సంసారం లేదు నీ బయట ప్రపంచం లేదు అన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి కానీ నువ్వు వాటిని ఏ స్థితి నుంచి చూడాలి ఆకాశం నుంచి మీ చూస్తే మీ ఎంత కనబడుతుందో నీ ప్రపంచం నీ సంసారం నీ సుఖాలు నీ దుఃఖాలు నీ వ్యవహారం నీ గోరం అంతా అంతేగా సార్ యాక్చువల్గా వాస్తవికమైన స్థితి ఎంత ఉందంటే నువ్వు ఆకాశం నుంచి మీరు చూసే ఎంత ఉంది దానికి ఇంపార్టెన్స్ అంతే దాని ప్రాధాన్యత అంతే కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చావు ఈ ఐదు లక్షణాలని మరుపుకు వెళ్ళిపోయి అజ్ఞాన స్థితిలోకి చేరిపోయి ఈ కొద్దిపాకిదే శాశ్వతమని ఈ కొద్దిపాటి చే సత్యమని ఈ ప్రపంచమే ఈ వస్తువులే ఈ విషయాలే ఈ సుఖాలే నా జీవితం అంతా ఇవే అనేటటువంటి పద్ధతిగా జీవించం వీడెవడు వీడెవడండి బుభుక్షు భుముక్షు అంటే ఎవరు ఐదు లక్షణాలతో జీవించేవాడు ఎవడో వాడు ముందు వ్యతిరేకంగా జీవించేవాడు బుభుక్షు ఏమిటి వ్యతిరేక జీవనం नीन आत्मस्वरूप व्यतिरेक ने अनात्मस्वरूप आत्मस्वरूप व्यतिरेक अनात्मस्वरूप इंकेवर नकाशस्वरूप प्रकाश स्वरूप आजिटे नकाश स्वरूप चीकटे इपड़ू सुखवा चीकटे मनो भोगी सायंत्री भोगको ప్రగలుండగా సాధ్యమైనంత వరకు సూర్యుడు ఉండగా భోగి మేల్కొనే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకని అయితే ప్రపంచం గమనిస్తున్నానో లేకపోతే పక్కవాడ గమనిస్తాడనో రకరకాలైన సుఖాలను కంట్రోల్ చేసుకుంటావు కానీ నీ సీకరపడగానే ఏమైంది నీ వ్యక్తిగత ప్రపంచం మేలుకుంటుంది నీలో మరొక వ్యక్తి మేలుకుంటుంది వాడు చెప్పేటటువంటి మాటలన్నీ అప్పుడు బాగా వినపడుతుంటాయి అవునా కాదు కాబట్టి అప్పుడేమయ్యావు అప్రకాశ స్వరూపుడు జీకట్లో మునిగిపోయి తమోగుణంతో మునిగిపోయి అజ్ఞానంతో మునిగిపోయి అర్థమైందండి కాబట్టి నేను ప్రకాశస్వరూపుడు లక్షణంతో దాన్ని అధిగమించాలి ఇంకేమిటి ఆ అప్రమేయం నాక చెప్పాను కానీ కాబోసినేంటి ప్రమేయుడు నేను ఎలాంటి ప్రమేయుడు అనుకోవడం అజ్ఞానం అనమాట ప్రమేయం అంటే అర్థమేంటా చెప్పాక మొదటిది ఏంటి నేను శరీరాన్ని రెండు నేను స్త్రీని పురుషుణ్ణి మూడు నేను పాత్ర ఉచితమైనటువంటి ఏదైతే అది ఒకరు చూస్తే బావగారు ఒకరు చూస్తే మరతలు గారు ఒకరు చూస్తే వజిన గారు ఓరు చూస్తే అత్తగారు ఓరు చూస్తే కోటలు గారు చూస్తే కూతురు గారు చూస్తే నా కొడుకు గారు అయ్యా లేవో ఇప్పుడు ఇవన్నీ లేదా ఇవన్నీ ప్రమేయం ఒక ఆయన చూస్తే డాక్టర్ గారు ఒక ఆయన చూస్తే యాక్టర్ గారు ఒక ఆయన చూస్తే వ్యాపారస్తులు ఒక ఆయన చూస్తే ఇంకొకటి ఇంకోటి వారి వారి వృత్తి వ్యాపారాదుల రీత్యా ఏవైతే అయి ఉన్నాలో అవన్నీ ఏంటి ప్రమేయం అంతేమైందండి అంతగా భిన్న భిన్న భిన్న భిన్న భాగాలుగా అయిపోయాయి ఒకటిగా ఉన్నామో భిన్న భిన్న భాగాలు అయిపోయావు మొక్కలు అయిపోయి అయిపోగానే ఏమైపోయింది అవిభాజ్యుడిగా ఉండవలసిన వాడు కాస్త విభాజ్యుడై అప్రమేయుడుగా ఉంటేనేమో అవిభాజ్యుడు ప్రమేయుడుగా ఉండేటప్పుడు విభజనలు వచ్చేసాయి లోపల అర్థమైందా ఆ విభజనల వల్ల ఏమైపోయావు అవిభాజ్యుడిగా ఉండవలసినటువంటి వాడు ఏకంగా ఉండవలసిన వాడివి కాస్తా ముక్కలు ముక్కలు ముక్కలుగా అనేకంగా అయిపోయావు ఎప్పుడైతే అనేకంగా అయిపోయావో అంతము లేని వాడిగా ఉండవలసిన అనంతుడిగా ఉండవలసిన వాడు కాస్త అంతము కలిగిన వాడు అయిపోయాడు కలిగిన వాడివి అంతమే కాదు ఆద్యంతములు కలిగిన వాడి అనంతరం అంటే ఆద్యంతములు లేవు చూడండి మన జీవన విధానమే ఈ ఐదు లక్షణాలకి ఆధారభూతంగా ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు మీరుక్షువు ఈ ఐదు లక్షణాలు ఈ ఐదు లక్షణాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే ఒక ఆలోచన గాని ఒక మాట గాని ఒక చేత గాని అనుమతించే ముందే దీన్ని బుభుక్షువుగా అనుమతిస్తున్నానా ముముక్షువుగా అనుమతిస్తున్నానా అంటే అక్కడి నుంచి చూసి జ్ఞాతగా ఆత్మస్వరూపుడుగా ప్రకాశస్వరూపుడుగా ఇంకేంటిగా అవిభాజ్యుడుగా అనంతుడుగా ఉండి యాక్సెప్ట్ చేస్తున్నానా వచ్చేసి అదే పర్వతంలాగా అనూ అర్థమైనది మన పర్మ ఎట్లా ఉంది అదే పద దైరావతం లాగా అదే పద ఎవరెస్ శిఖరం లాగా నేను ఎప్పటికెక్కుతాను ఏమిటో ఎప్పటికి తరిస్తానో ఏమి అన్నా కాదు ఎందుకని అక్కడి నుంచి చూడడం మానేసి దాని కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నావు అదే దానివల్ల ఏమైపోయావు భూభుక్షువైపోయావు భూభుక్షువైపోయి అనాత్మస్వరూపుడు అప్రకాశ స్వరూపుడు ప్రమేయ స్వరూపుడు ఇక ఏమైపోయావు విభాజ్యుడు అవిభాజుడు కామైపోయాడు విభాజ్యుడు అనేకమైన ఇంకా మీరు ఆద్యంతములు కలిగిన వాడు వైపు ఈ రకంగా వ్యతిరేక లక్షణాలన్ని బలపడుతున్నాయి ఇవి మీ జీవితంలో బాగా పరిశోధించి బాగా పరిశీలించి ఏం చేయాలి అట్లా మారడానికే నీవు నిత్య సాధన చేయాలి సామాన్య కర్మ చేయాలి విశేష కర్మ చేయకూడదు ఏది చేసినా కూడా ధ్యానయోగారుఢతలో నీకు ప్రకాశం ఏదో ప్రకాశమైతే స్వప్రకాశం దర్శనమిచ్చిండ్రు ఆ స్థితి అన్నీ నిలబడి ఉండి వ్యవహారాన్ని జరగాలి ఈ నియమాన్ని ఉల్లంఘించరాదు అదే ముఖ్యమైన నియమం ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఎక్కడ ఉండాలి గాఢమైనటువంటి ధ్యాన యోగారూఢతలో నీకు ये स्वप्रकाश दर्शन अलगो अति स्वप्रकाश दर्शन स्थित नाम मात्र व्यवहार